చేస్తాను మీరు ఒక పాట పాడండి అన్నా తండ్రి పాప వాళ్ళి కాచి కాపాడికి సినిమా అందరికి సమృద్ధిగా నువ్వు అనుగ్రహించిన తండ్రి ఎస్ అయ్యి అడుగుడుగా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముందు ప్రభా తి మాటల ద్వారా మహిమందండి వాక్యం ద్వారా స్వరం ద్వారా మాట్లాడి ఎవరైతే నాయన ఈ ఆరాధనలో పాలు పొందే లాగ్న వాళ్ళందరినీ మీరు నడిపించండి ఆయన ఈ తరిగే ఆరాధన అంతట్లో ప్రభానైనా మీరు తోడుగా ఉండి సహాయకుడిగా ఈ ఆరాధన సభించి వేడుకుతున్నాం గూరిగా నడుము డు వెలు కవే కయే నిలవో ఏండపై వెలుకే యాకే నిలవోయేసు బండపై గూడిగా నడుము డు వెనుకే యే నిలూయేసుపై మునుగో చుండే నీచీవనావా దాటి చువారరు ముగోండే నీజీవనావా దాటించు వారెవరు ఏసు ప్రభుండే దాటించువాడు ఏసు ప్రబుండే దాటించువాడు నీదు చుక్కని చేసే నీదు చుక్కాని వేసే శీలు విని గుడిగా ౌవోడా వెనుకంజవే కయే నిలు ప్రేమాార్త ప్రకటిం పబడెను ప్రీలారరండీ నీడే ప్రేమా వార్త ప్రకటిం పబడెను ప్రిార రంది నేడే మీ ఉల్లా ములక్ ప్రియమైన ఏసే మీ ఉల్లా ప్రియమైన ఏసే శాంతిని చెడి రాజు శాంతిని చెడి రాజు సీలు Naduu yennu da Venkunjaveya kayee Nilu nu yes nilumu yesu banda pai Venkunjaveya kayee Nilu yesu banda pai Hallelujah నదిని నృదయముల ప్రవహింపచేమీరామయా నసిం పచేయూ మయా జీవనరుదయములో ప్రవహీ పచేయూ మయా జీవనదినీ నరుదయములో ప్రభహిచేయ బలము ప్రసాదించుము బలహీనా సమయములో బలము ప్రసాదించుము జీవనది ము ప్రభ జీవ ప్రేయుమయ్య ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయూ మయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయూ మయ జీవన దిని నారుదయములో ప్రవహింపచేయుమయ జీవనదిని నారుదములో ప్రవహింపచేయుమయ హెలు ప్రైజ్ లోడన్నా ప్రార్థిస్తాం బ్రదర్ పరిశుద్ధ వహుదేవ ఇస్రాయల గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలనైనా ఈ ఉదయ కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడనుంది మీకు ఎంత వదనాలు ప్రభావ ఈ యొక్క తండ్రి మధ్య అన్న కాలంలోనైనా మిమ్మల్ని ప్రతించేలాగానా మిమ్మల్ని ప్రార్థించేలాగా మీ యొక్క స్వరటిలాగైనా మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంత వదనాలు వేసారు వాక్యాన్ని ధ్యానించాలా అనుభవపూర్వకంగా దాన్ని మమ్మల్ని మేము పాటించాలా ప్రకటించాలా అటువంటి సేవ జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని ఏ శ్రీ క్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆది కాండం నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం బ్రదర్ ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనకు తెలుసు రెండవ అధ్యాయం అంత దేనికి సంబంధించింది ఆకాశములను భూమి వాటిలో సమస్త సమూహంను సంపూర్తి చేయబడెను కాబట్టి ఈ సృష్టి మొత్తం సంపూర్తి చేయబడ్డాక జరుగుతున్నదే ఈ విషయం మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినంలో విశ్రమించాను కాబట్టి దేవుడు తన పనిని ముగించుకుని విశ్రమించేటట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అయితే అతను విశ్రమించక ముందు ఏం చేసిండన్న విషయమే మనం ఇక్కడ చూస్తున్నాం అంటే దేవుని యొక్క సంకల్పం ఏందనేది ఏడవ వచ్చాం దేవుడైన యహోవ నీల మట్టితో నరిని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువుని ఉదగా నరుడు జీవాత్మ ఆయను కాబట్టి ఇక్కడ నిర్మించడం అన్న విషయం మరోసారి జ్ఞాపకం తీసుకుంటున్నాం తర్వాత దేవుడైన యుహవ తూర్పున ఏదైనాలో ఒక తోట వేసి తను నిర్మించిన నరుని దానిలో ఉంచాను మరియు దేవుడిన యుహవ చూపునకు రమ్యమైన మన దివ్య ఆహరణకు మంచింది ప్రతి వృక్షమును ఆ తోట మధ్యనూ జీవ వృక్షమును మంచి చెట్ల తిరగించి వృక్షమును నేలను బోల్పించాను కాబట్టి ఇవన్నీ రకరకాల వృక్షాలున్నాయి ఇక్కడ రెండు రకాల వృక్షాలు మనకు తెలిసి ఇవన్నీ వాక్యాలు దాని తర్వాత మరియు ఆ తోటను కడుపుటకు ఏదైన్ల నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చిలిపోయి నాలుగు చాకలయను వాటి పేర్లున్నాయి ఇవన్నీ మనం ఎక్కడున్నాయి కూడా మనకు తెలిసి ఈరోజు ఆ దేశపు బంగారం ఇవన్నీ అక్కడ కాబట్టి ఇవన్నీ మనం చూసినాక ఎక్కడికి వెళ్తున్నటువంటి పదిహేను పదిహేనవ వచనంలో మరి దేవుడి మగవానరు తీసుకుని ఏదైన తోటను శైత్య పరచటకు దానిని కాచటకు దానిలో ఉంచెను ఇది నేను తీసుకున్న ప్రార్థనా వాక్యంపు అంశం ఈరోజు ఏంటంటే దేవుడు మనుషు నరుని ఎందుకు నిర్మించిండు అన్న అన్నప్పుడు రకరకాల బోధలు ఉన్నాయి ప్రపంచంలో కానీ ఇప్పుడు మనం చూసినాం దేవుని యొక్క సంకల్పం ఏంటనేది నరుని నిర్మించిన సంకల్పం కన్న అంశం లేక దేవుని సంకల్పం నరుని విషయంలో అననుకోవచ్చు ఈ వాక్యపు అంశం కాబట్టి ప్రతిసారి ఒక అంశం మనం చెప్పకపోతే మనుషులను సిద్ధపరచలేమన్నట్టు ఎందుకంటే వాక్యం చెప్పక మనుషుల మైండ్ ని సరి చేయాలి మనం ఇప్పుడు గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలిసి నేను మాట్లాడే మాటలు ఏంటంటే ఇప్పుడు పొలం పంట వేయక ముందు భూమిని సేద్య పరుస్తారు తవ్వుతారు దాన్ని మెత్తగా చేస్తారు గట్టి మట్టిని మెత్తగ చేస్తారు ఎందుకంటే మెత్తగుంటే వితనం త్వరగా మొలకెత్తుంది రూట్స్ త్వరగా పైకి వెళ్తుంది షూట్స్ త్వరగా బయటకు వస్తాయి మట్టి మొలకెత్తది ఎందుకంటే దానికి నీళ్లు తగలాలా సన్షైన్ తగలాలా అవి తగలవు అన్నట్టు సేద్యం చేయడం అనేది చాలా ముఖ్యమైంది భూమిని తవ్వేసినాక దాంట్లో నుంచి వాటిని అన్నింటినీ దాంట్లో ఉన్న చెత్తా చెదారం అంతా తీసేసినాక దాని కొంత ఎండ సన్ సైన్ కి ఎక్స్పోజ్ చేస్తారు ఏమున్నా కానీ ఏమన్నా పురుగులు ఉన్నా వెళ్ళిపోతాయి అన్నట్టు వెళ్ళిపోయాక అప్పుడు మొరకలు అప్పుడు విత్తనాలు జరుగుతారు అది విధానం అయితే ఇక్కడ దేవుడు మనిషిని ఎందుకు నిర్మించిండు అంటే ఇక్కడ ఉంది ఒక పని ఏదేను అను ప్రాంతంలో ఒక తోటను పెట్టింది ఏదైనా తోట వేరే ఏదేననే ప్రాంతం వేరే ఏదేనుల్లో ఒక తోట ఇంగ్లీష్ బాబు చదివితే అర్థమవుతుంది గార్డెన్ ఇన్ ఈడెన్ ఈడైనా ఏదైనా ఒక స్థలము ఆ స్థలంలో ఒక తోటను పెట్టాడు ఆ తోటను సేద్యం చేయటకును దాన్ని కాచుటకును ఈ పాయింట్ నీకు అర్థమైతే మీకు ఇప్పుడు ఈ ప్రార్థనాంశం అర్థం ఈ వాక్యం అంశం రెండు ముఖ్యమైన పనుల దేవుడు మనిషిని నిర్మించాడు ఏ పని అది ఒకటేమో సేద్యం చేయటకు ఇంకోటి కాచుటకు ఈ రెండు చేస్తేనే కానీ ఆ తోటలో ఫలం రాదన్నట్టు ఆ పాయింట్ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే నేను నిన్న దిన కొంత దీనిగా ధ్యానిస్తున్నాను ఈ వాక్యాన్ని కరెక్టే కదా దేవుడు మనిషిని ఎందుకు నిర్మించిండు అంటే ఒక పని అప్పగించిండు అది ఏం పని అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది అధ్యయనం వచనంలో తోటని సేద్యపరచడం కొరకు దాని తర్వాత దాన్ని కాచటకు ప్రొటెక్ట్ కాచడం అంటే ప్రొటెక్షన్ ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చూస్తున్నాను సేద్యం చేయడము కాచడం అంటే ఏంది అనేది రెండవ అధ్యాయము ఇంగ్లీష్ లో కూడా but you know what's not that so you know that and the Lord took and the Lord God took the man and the Lord God took the man and put him into the garden of Eden to dress it turn in the bonobo chara bonnie dress it and to keep it tell you later on it as <laughs> you're going to do what can you get it చాలా ఆశ్చర్యంగా అదే దేవుడి వాక్యం ధ్యానించడం అంటే అదే బ్రదర్ ఎంజాయ్మెంట్ అన్నట్టు హ్యాపీనెస్ అన్నట్టు సంతోషం ఎక్కలేని సంతోషం వస్తుంది అలా ఎప్పుడు ప్రపంచంలో చూడలేదే మనం మనకి దేవుడు చూపిస్తుండే అది అన్నట్టు ఆయన జీవన వల్ల దేవుడు అని ఆశ కలిగిన హు దాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు మన ప్రభు కాబట్టి టు డ్రెస్ ఇట్ అండ్ టు కీప్ ఇట్ అన్నాడు దానికి డ్రెస్ అయ్యడం అంటే ఏంటన్నా మాట అంత ఈజీ కాదు కదా ఆశ్చర్య ఉంది కదా కాబట్టి ఈ డ్రెస్సింగ్ కీపింగ్ అనేది ఇంపార్టెంట్ కీప్ట్ అంటే కూడా ఏంటంటే కాపాడడం కీపిట్ అంటే కాపాడేప్పుడు వరం నీకు బహుమానం ఇచ్చి కీప్ ఇట్ అంటారు ఎందుకు నాకు ఈ బహుమానం అంటే లేదు కీప్ ఇట్ అంటారు కీపిట్ అంటే ఏంటంటే జాగ్రత్తగా పెట్టుకోబ్రదర్ అని అర్థం ఆ రీతి అయితే నేను జేమ్స్టాంగ్ నెంబర్ చూస్తున్నా డ్రెస్ ఇట్ అనేదానికి హెచ్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ హెచ్ అంటే హెబీ భాష కదా హెచ్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ లో ఏముందంటే డ్రెస్ ఇట్ అంటే టూ వర్క్ దాని తర్వాత టు తర్వాత టు టిల్ దాని తర్వాత టు అంటే మూడు పదాలు ఇచ్చింది ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం దీన్ని పెద్దగా తీసుకుంటాను నేను ఈ అక్షరాలు చిన్నవిన్నాయి టు వర్క్ ఇన్ ఎనీ సెన్స్ టు సర్వ్ టిల్ టిల్ అంటే దున్నడం దాని తర్వాత టు అంటే దాన్ని నువ్వు దీన్ని ఆధీనపరచుకోవడం నీ నీ కింద దాన్ని నీ అదుపులో అది ఎన్స్ లేవ్ అంటే కాబట్టి డ్రెస్సింగ్ అంటే డ్రెస్సింగ్ అంటే మనం మన చేత బట్టడం అనేది కానీ ఇక్కడ లేదు డ్రెస్సింగ్ టు డ్రెస్ ఇట్ అంటే అర్థం ఏంటంటే పనిచేయడము దాని తర్వాత టు సర్వ్ టు సర్వ్ అంటే సేవ చేయడం దాన్ని దున్నడం దాని తర్వాత టు ఎన్స్ లేవ్ చాలా క్లియర్గా టు ఎన్స్ లేవ్ అని ఉంది ఇది ఇది వేరే జేమ్స్ ఆన్ నెంబర్స్ నేను చూస్తున్నా యాక్చువల్గా ఇది ఎన్హాన్స్డ్ కొత్తది ఎన్హాన్స్డ్ స్ట్రాంగ్ నెంబర్స్ అని ఇంకోటి వేరేది ఆ బుక్ చిన్నగా మనం చూడండి అది అది ఓపెన్ అయింది ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ ఇట్ ఎవరి ప్రిమిటివ్ రూట్ టు వర్క్ ఇన్ ఎన్ సెన్స్ బై ఇంప్లి సర్వ్ టిల్ ఎన్స్లైవ్ ఎక్సెట్రా ఎక్స్టెన్షన్ బి కీప్ ఇన్ బాండేజ్ బి బాండ్ మెన్ బి బాండ్ సర్వీస్ కంపేర్ టు డ్రస్ ఇయర్ ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ అనే పదం చాలా ఇంపార్టెంట్ పదం దాని తర్వాత మ్యాన్ అంటే దాని ఓనర్ నిన్ను ఓనర్షిప్ ఇచ్చిండి నీకు దాని తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ చేసిండ ఒక పెద్ద కంపెనీకి నువ్వు ఆఫీసర్ అన్నట్టు ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూట్ కీప్ లేబర్ లేబరింగ్ బ్రింగ్ టు పాస్ కాస్ట్ మేక్ టు సర్వె టు బికమ్ సర్వెంట్ టు సర్వీస్టిల్ ట్రాన్స్గ్రెస్ వర్క్ టు బి రాట్ వర్షిపర్ ఆరాధించడం అని అంటే దాంట్లో ఆరాధన జరగాల అన్న విషయాన్ని కూడా నేను వాక్యం చాలా ఆశ్చర్యంగా ఉంది కవటి డ్రస్ సిట్ అంటే నువ్వు ఒక పెద్ద కంపెనీకి ఆఫీసర్ అన్నట్టు ఈ గార్డెన్ కి ఆఫీసర్ అన్నట్టు నువ్వు నీకు ఇచ్చేది దాన్ని మొత్తం అధికారం అది నువ్వు లోపరుచుకోవాలి దాన్ని దాన్ని అండ్ కీప్ ఇట్ కీప్ పదం చూస్తున్నాను ఇప్పుడు కీప్ ఇట్ అంటే కీప్ అంటే హెచ్ ఎయిట్ ప్రిమిటివ్ రూట్ ప్రాపర్లీ టు హెడ్ జ్యూ అంటే దాని కంచె వేయడం ముళ్ళ ముళ్ళ కంచె వేయడం దట్ ఈస్ గాడ్ జనరలీ టు ప్రొటెక్ట్ దాన్ని కాపాడడం తర్వాత దాన్ని ప్రతిరోజు గమనించడం అటెండ్ టు అంటే గమనించడం బీ వేర్ బి సర్కం స్పెక్ట్ అంటే జాగ్రత్తగా చుట్టూ చూడాలా తర్వాత టేక్ హీడ్ అంటే మెలకువగా ఉండాలా టు సెల్ఫ్ కీప్ మార్క్ అంటే దాన్ని ముద్రించుకోవాలా గుర్తించుకోవాలా గుర్తు దానికి లుక్ నైరోలీ అబ్జర్వ్ ప్రిజర్వ్ దాన్ని కాపాడాల శాశ్వతంగా రిజర్వ్ టు ప్రిజర్వ్ దాని తర్వాత రిజర్వ్ అనేది ప్రిజర్వ్ అంటే కాపాడాలా రిజర్వ్ అంటే ఎవరి కొరకు ఎవరినో వాళ్ళకి ఇవ్వాలా అది రిజర్వ్ అంటే సో ప్రిజర్వ్ చేయాలా కాపాడాలా దాని తర్వాత రిజర్వ్ చేయాలా సేవ్ చేయాలి దాన్ని దేవుడి కొరకు అన్న విషయం ఎవరు నేను ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇవ్వాలా అది పాయింట్ అన్నట్టు దాని తర్వాత లాస్ట్ కి వెయిట్ ఫార్ ఎదురు అలా కనిపెట్టుకోవాలా దాని తర్వాత వాచ్ వాచ్మెన్ ఉంది చూడు వాచ్మెన్ ఉంది చివరికి కదా కాబట్టి డ్రస్ అంటేనేమో నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అన్నట్టు దాని జాగ్రత్తగా చూసుకోవడం అనేది దాని తర్వాత కీపిట్ అంటేనేమో దాన్ని నువ్వు జాగ్రత్తగా భద్రపరిచి స్థితపరచాల ఎవరిదో వాళ్ళు అందుకే మనం దేశంలో ఒక ఉపమానం చెప్తారు ఒక వ్యక్తి దేశాంతరం పోయిండు తన పొల దాన తన తన పొల తన ఆ పని అంతా పని వాళ్ళకు అప్పగించిపోయినట్టు మనం చూస్తాం నువ్వు ఇప్పుడు పనివాళ్ళు ఏం చేయాలంటే దాన్ని దానికి దాన్ని జాగ్రత్తగా కాపడాలని వచ్చినప్పుడు దాన్ని స్థిరపరచాలి ఇవాళ ఎదుగు అది ఇక్కడే చెప్పేస్తున్నాడు పాదకాండం రెండవ అధ్యయం పదిహేనో వర్షాలనే అంతా ధీర్గా దాని గురించి మనకు చెప్తున్నాడు దేవుడు కాబట్టి నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ నేను పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే దేవుడు ముందుగా మనిషిని తయారు చేసిండు ఆ విషయం ఏందనేది మనం అర్థం చేసుకోవాలా కొన్ని ప్రాముఖ్యమైన పనులు అప్పగించండు మనిషికి ఆదాంకి ఏంటంటే నీ మీద ఎవరు అధికారం చెలాయించడానికి వీల్లేదు నువ్వే పాస్ అది పాయింట్ నీ వేరే ప్రభుత్వమే మోసం నువ్వే ప్రభుత్వం నీ ప్రభుత్వమే నీది నీదే నాది నాదే నేను ఎట్లయితే పరలోకంలో నేను ప్రభుని భూలోకంలో నువ్వు ప్రభువి నువ్వు పరిపాలించాలి ఈ గార్డెన్ని నిన్ను బాస్ లాగా పెట్టినా నువే CEO కంపెనీకి సీఓ నువ్వే నువ్వు దాన్ని నడిపించాలంతే తర్వాత రకరకాల పనులు అప్పగించండి ఎందుకంటే ఆయన ఇచ్చింది ఒక అరణ్యం కాదు కదా ఆయన ఇచ్చింది ఒక తోట తోటకి అరణ్యానికి తేడా బహుగా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు మీరు అరణ్యంలో పోయి అనుకోండి ఏమిటే అక్కడ ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు రాళ్ళు రప్పలు నీళ్లు ఉండవు ఎడారి ఇసుక రకరకల జీవరాశులు ఉంటాయి అక్కడ ఏం పండవు అటువంటిది ఇచ్చి నువ్వు బాస్ అంటే నీకు ఎట్లా ఒక ఆరయనం ఇచ్చి బాస్ చేస్తున్నా అంటే నువ్వేం చేస్తావు ఏ పో అని వెళ్ళిపోతావు కానీ అట్లా కాదు మన ప్రభు ఒక మంచి స్థలాన్ని ఆయన తయారు చేశాడు క్రమం ఉంది అందులో ప్రతిదీ క్రమంగా ఉంది సిస్టమేటిక్ గా ఉంది తోట అన్ని రకరకాల పళ్ళ చెట్లను ఇందాక చూసినాం చదివిన మనం రకరకాల చెట్లను పెట్టిండు వృక్ష ఫలాలను పెట్టిండు జీవ వృక్షాన్ని పెట్టిండు భూమిలకి వెళ్ళే వచ్చినాయి మంచి చెడుగు నుంచి వృక్షం కూడా ఉంది అక్కడ అన్నింటినీ భూమిలకి వెళ్ళి బయటికి బట్ అన్నింటినీ అక్కడ పెట్టి ఈయనకేమంటాడు అంటే నువ్వు దీన్ని నువ్వే దీనికి గవర్నమెంట్ బట్టి బైబుల్ దేవుని దృష్టిలో మొదటి కూడా గవర్నమెంట్ లేదు దేవునికి ఇష్టం లేదు గవర్నమెంట్ నీ మీద వేరే వాడు పెత్తనం చెలాయించడం దేవునికి ఇష్టం లేదు దాన్ని మనం బానిసత్వం అంటాం బైబిల్లో బైబులు బానిసత్వానికి వ్యతిరేకం తక్కిన మతాలన్నీ బానిసత్వాన్ని ప్రోత్సాహిస్తాయి ఏ మతమైనా తీసుకోండి ఏ మత గ్రంథాలైనా తీసుకోండి అంత బానిసత్వమే ప్రతిది బానిసత్వాన్ని ప్రబోధిస్తాయి బైబుల్ ఒక్కటే బానిసత్వం లేదు మనిషికి స్వేచ్ఛ గడిచేలాసిన పత్రికలు దాసి దాసి కుమారుడు కావు దాసి బయటకు వచ్చిన వాడి బానిసత్వాలకి వెళ్ళి బయటికి బయటకు వచ్చిన వాడిని దాసి దాసం అంటే బానిసత్వంలో ఉన్నది అన్నట్టు దాసి కుమార్ అంటే బానిస కానీ బాణిసత్వంలోకి వెళ్ళి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చిన వాడు మనకి స్వేచ్ఛనిచ్చాడు ఇప్పుడు నువ్వే పరిపాలించు తోటని దాన్ని పరిపాలించాల అంటే దాన్ని నువ్వు ఏం చేయాలా నేనేం చేసినట్టు పరలోకంలో ఎన్నో దాంట్లో అదే చేయాలి అందుకే నీ చిత్తము పరలోకం మీద భూమి మీద నెరవేరుగా కానీ ఎందుకు నేర్పించండి మన ప్రభు అంటే అదే సీక్రెట్ పరలోకంలో ఏ రీతి ఉంటాయి మనకు తెలుసు ఎన్నో మనము ప్రవచనాలు ధ్యానించినాము పరలోకం సంబంధించిన అక్కడ అంత క్రమంగా అంతా అంత సమాధానంగా ఉంటుంది అన్ని పనులు చక నడిచిపోతుంటాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు ప్రతిరోజు దేవుడు అక్కడ పెత్తనం చల్లించట్టు మనం చూడం పరలోకంలో ఒకటి వచ్చి నీకు చెప్పినట్టు చూడం నీ పనులు దాని అర్థం ఏంటంటే నేను దాని కరెక్ట్ పదం వెతుకుతున్నా గూగుల్లో ఆ దొరికితే మీకు చెప్తా తెలుగులో దానికి ఏంటంటే స్వపరిపాలన దాని అర్థం సెల్ఫ్ గవర్నెన్స్ అంటాం ఇంగ్లీష్ లో స్వపరిపాలన కాబట్టి దేవుడు నీ నీ దాన్ని నువ్వే పరిపాలించుకోవాలా నీ మీద కూడా అవసరం లేదు ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎందుకు ఈ గవర్నమెంట్ ప్రపంచం ఒకదాని మించి ఒకటి పరిగెత్తుతున్నాయి ముందుకి మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ తీసుకొని ప్రయత్నిస్తున్నాయి అవన్నీ దేవుడికి వ్యతిరేకం ఉన్నట్టు ఫార్మా కంపెనీ లేనింది పెద్ద పెద్ద కంపెనీ లేని ఐటీ కంపెనీ లేని పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీస్ అన్ని కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించాలని తప్పనబడుతున్నాయి ఒక రీతిగా చేస్తున్నాయి కూడా పరిపాలన కానీ దేవుడికి అది లేదు ఎవడి పరిపాలన వాడే చేసుకోవాలా ఎవరిది వాడికే నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలా నీ ఇంటిని నువ్వే చూసుకోవాలా నీ ఆహారం నువ్వే చూసుకోవాలా నీ భవిష్యత్ని నువ్వే చూసుకోవాలా అది దేవుడు పెట్టిన పాయింట్ అక్కడ ఇవి అర్థం కాక ప్రతి ఒక్క ఏడుస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తాడు నాకు ఎందుకు లైఫ్ ఇట్లా నా కరియర్ ఏంది నా చదువు ఏంది నా ఉద్యోగం ఏంది నా కుటుంబం ఏంది నా భవిష్యత్తు ఏందని ఏడుస్తూ ఉంటాడు తెలియదు ఎందుకంటే చెప్పేవాళ్ళు లేదు కదా చెప్పేవాడు ఉంటేనే కదా సార్ అన్నాడు వాడు అన్న చెప్తే కదా నాకు అర్థమైంది అని చెప్పేవాళ్ళు లేక ఈరోజు జరిగిన సమస్య ఏంటంటే క్రైస్తవ చర్చ ఎందుకు ఇట్లా ఉంది అంటే చెప్పేవాట్లు లేక వాడు ఏదో ముస్లిమ ముచ్చట్లు పోయిండి ఇన్ని సంవత్సరాలు అది విన్నారు నిద్రపోయినారు అంతే కదా ముస్లిమ ముచ్చట్లు నిద్ర జోల పాటలు అంటాం మనం తెలుగులో జ్వరపట వాడితే ఏమవుతుంది నిద్రపోతారు అందుకే నిద్రపోయేవాడు ఎప్పుడు మేల్కుంటాడు గుద్ది లేక నిద్రపోయినది కారణం వీల్లే కదా అందరి నిద్ర నిద్రలానే ఉన్నారన్నాడు మరి ఎప్పుడు ఆ నిద్ర నుంచి బయటకు వస్తారు అంటే నువ్వు మేల్కుంటే నువ్వు బూర వదితేనే నువ్వు బూర వదితే మేల్కుంటారు మనుషులు కాబట్టి దేవుని దృష్టిలో గవర్నమెంట్ అనేది లేదు రాజ్యాంగము అనేది లేదు శాసనములు అనేది లేని ఆయనకి ఇష్టం ఉండవారు నా సృష్టికి నువ్వవాడివి ఆ శాసనం వేసటం దేవుడు ఇది నాది ఇది లోకం నాది నేను తయారు చేసుకున్నాను కొత్తగా చక్కలు తీసుకురావడానికి అర్థమవుతుంది మీకు ఎందుకు ఈ లోకము క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తుంది ఎందుకు అంటే కమ్యూనిస్ట్ కంట్రీ కూడా ఇప్పుడు చైనా మీది చైనాలో క్రైస్తవం అంటే ఇష్టం లేదు ఎందుకంటే చైనాలో ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వదు మతం క్రైస్తవ జీవితం కాబట్టి వాళ్ళకి చైనాలో ఏంటంటే ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ పార్టీనే దేవుడు వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ కొరకు వాళ్ళు ప్రాణాలు విడిచిపెడతారు అంత ప్రాముఖ్యమైన పార్టీ వాళ్ళకి కానీ అది తెలిసి మనకి విగ్రహ విగ్రహం అని అందుకో ఒప్పుకోరు వాళ్ళు క్రైస్తవత్వాన్ని పార్టీ దేవుడు అని ఒప్పుకోం కదా మనం అది మూపెట్టుకున్నాం అది వాళ్ళు మటుకు దేవుని నమ్మని వాళ్ళు దాన్ని వారి దేవతలాగా చేసుకున్నారు అన్నట్టు క్రైస్తవులు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళని చిత్రవత చేసి చరసలు ఇస్తారు రకరకాల కేసులు వృద్ధి అంత భయంకరం అన్నట్టు కాబట్టి దేవుని దృష్టిలో ఈరోజు ఎందుకు గవర్నమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతాయి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇప్పుడు మన గవర్నమెంట్ ఫెయిల్ కాలేదు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఫెయిల్ అయింది ఇప్పుడు మోసే సీనాయి పర్వతాన్ని మీదికి పోయినప్పుడు దేవుడుతత్వాన్ని సంభాషించడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చే అంటే మనకు తెలుసు మూషే రానంత వరకు ధర్మశాస్త్రం లేదు ఎక్కడ మీరు ఎట్లా జీవించాలి అనేది ఎవరు చెప్పలేదు మరి వాళ్ళు ఎట్లా బ్రతికారు చాలా మంది కదా ప్రజలు ఎన్ని వందల సంవత్సరాలు ఆదాం కాలం మొదలుకొని మూసే వరకు కొన్ని వందల సంవత్సరాలు మరి బైబిల్ అనేది లేనప్పుడు ఎట్లా బ్రతికి వాళ్ళు మీకు బైబిల్ ఉన్నా సరిగ్గా బ్రతకాలి అని స్థితిలో ఉన్న మీరు చెప్పండి ఏ రీతిగా అది సాధ్యం కాబట్టి దేవుడు ఈ తోటని సృష్టించి మనిషిని నిర్మించి దాన్ని అతనికి అప్పగించట్టు నువ్వు దాన్ని డ్రెస్ అప్ చేయి అంటే ఏంటంటే ఒక రీతిగా చెప్పాలంటే దాన్ని చక్కపరచు దాన్ని పర్ఫెక్ట్గా పెంచి అంత క్రమంగా ఉండాలి లోపల ఇప్పుడు అందుకే చెట్లు నాటినప్పుడు కూడా మనం చెప్తారు తోట మాలి చెట్టుకి చెట్టుకి మధ్యలో గ్యాప్ ఉండాలంటారు తర్వాత ఎంత లోతు ఉండాలతో వాళ్ళ అవన్నీ చెప్తారు వాళ్ళ పాయింట్స్ చెట్టుకు చెట్టుకి మధ్యలో ఎందుకు పెళ్ళిప్పుడు వరి నాడుతూ నేను గమనించిన గ్యాప్ ఇస్తారు ఇట్లా చెయ్య అట్లా బాలిష్ మన మృదు చెప్పాలంటే ఇట్లా రెండు వేళ్ళు బొటన వేలు చిటికన వేలుని విడల్పు అంత కొంతలో పెట్టి నాడుతుంటారు వాటిని విధానాలు నారుని ఎందుకు నాడుతారు ఎన్ని తండి లేకపోతే బలహీనంగా పెరుగుతాయి అట్లా విధానాలు దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఆదాముని నిర్మించినప్పుడు అతనికి ఈ విషయం చెప్పిండు కాబట్టి ఇది నీ బాధ్యత ఇప్పుడు నువ్వు పోయి దాన్ని సేద్యం చేయాలా దాన్ని డ్రెస్ చేయాలా దాన్ని కాపాడాలా ఈరోజు ఉద్యోగము అన్న పేరు మీద మనుషులని బానిసల్లగా చేసి పడేసింది ప్రతి వ్యవస్థ అసలు నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే నీ ఓన్ బిజినెస్ నువ్వు చేసుకోవాలా ఈ వాక్యం ప్రకారంగా కానీ ఈ గవర్నమెంట్స్ రావడము ఈ బిజినెస్లు రావడము అందరినీ బానిసల్లగా ఎనిమిది గంటలు కాలాలు ఇసుకొని చైన్ లెస్ కట్ చేసి పెట్టినారు దీని నుంచి మనం బయట రాగలమా కాబట్టి దేవుడు అవన్నీ పెట్టేసి అంటే కావాల్సిన వనరులన్నీ ఇచ్చేసి ఇప్పుడు దాన్ని మేనేజ్ చేసుకో ఆదాము చేయాల్సిన పని కేవలం మేనేజింగే లేక గవర్నింగ్ దాని గవర్నమెంట్ కి లాగాతనే ఉండాలి ఆ గార్డెన్ కి కానీ మనకు తెలుసు చివరికి ఏం జరిగిందనది కానీ దేవుడి ప్రాణాళిక మనకు ఒకటి ఎప్పటికైనా అది మారదు ఆదాంకి చెప్పినాడు ఆదాం పాపంలో పడిపోయి దాన్ని విడిచిపెట్టినాడు కానీ దేవుడి ప్రాణాళిక మనకు మారద్దు ఫస్ట్ మనిషిని ఎందుకు నిర్మించిండంటే ఆ పనిచేయడం కొరకు ఆ తోటని కూడా పరలోకంలాగా మార్చడం కొరకు అని మార్చలేకపోయాడు నేను ఏ రీతి అయితే అవిధేత పుట్టిందో పరలోకంలో లూసిఫర్ దూత తన అనుచరులు ఏ రీతిగా అవిదేత చూపించి తెలుగుబడతనం చేసి పడిపోయినరో అదే అవిధేయతను తెలుగుబడతనాన్ని తోటలో మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఈ తోట కూడా పరలోకంలాగా ఉండాలా దేవుని దృష్టిలో అక్కడ దేవుడు చేసిండు ఇక్కడ మనిషి చేయాలి తేడా అందుకు మనిషిని నిర్మించండు దేవుడు కానీ మనిషి ఏం చేశాడు అనేది మనకు తెలుసు అన్ని వనరులు పెట్టిండు అన్ని వసతులు పెట్టిండు నీకు ఇంకా ఏవేరే గవర్నమెంట్స్ అవసరం లేదు బాధను ఇప్పుడు నువ్వే చేసుకొని పో నువ్వే దాన్ని కాపాడు నువ్వే దాన్ని బలపరచు ఫలాన్ని బయటికి తీసుకుంటరా నేను ప్రతిరోజు వచ్చినప్పుడు అడుగుతా ఉంటా ఏం చేసినా ఈరోజు చేయడవరకు వచ్చింది చూపి నాకు నాకు చాలా ఆశ ఉంది నువ్వు దాన్ని మారుస్తున్న కొద్ది నేను ఆనందిస్తా ఉంటా నేను చేసిన దాన్ని నువ్వు ఇంకా పర్ఫెక్ట్ గా అని చెప్తున్నాడు ఆయన సంపూర్ణంగా చేసి నాకు ఇవ్వచ్చు కదా అట్లా ఇవ్వలే వసతులు పెట్టిండు స్థలం ఇచ్చిండు చెట్లని నాటేసిండు ఇప్పుడు ఆయన గొప్ప చెప్తున్న పని ఇప్పుడు నువ్వు తయారు చేయి నేను వచ్చినప్పుడు అది చూసి నేను ఇది బాగుంది అని నేను చెప్పాలా అట్లనే వచ్చినప్పుడు దేవుడు ప్రతిరోజు వచ్చి సంభాషిస్తాను మీరు అని వచ్చి ఏం సంభాషించాడు అనేసి అయితే లేదు కదా కానీ ఇప్పుడు ఆయన ఏం సంభాషించాడు ఏం చేసిన ఈరోజు ఏం ప్లాన్స్ చేసినాడు ఏం ప్లాన్ చేసి ఎట్లా నాటినో చెట్లు విత్తనాలను తీసుకొని ఏం చేసినావు వాటిని కాపాడినవా జాగ్రత్తగా ఆ విత్తనాలు ఒరిజినల్ విత్తనాలు ఇవన్నీ భద్రపరిచినవా మరి వాటిని ఎట్లా కాపాడిన పురుగునియకుండా అవే డిస్కస్ చేస్తారు కదా అంతకంటే ఏముంటాయి డిస్కషన్స్ చెట్లు బాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసినవా మేనేజ్ చేసినవా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినావా చూడండి ఇది ఆదానికి అప్పగించబడ్డ పని నువ్వు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ లోకంలో పుట్టినవు కానీ మనం ఎట్లా తెలుసా ప్రాబ్లం చూస్తే పరిగెత్తిపోతున్నాం తప్పిపోతున్నాం నాకు ఎందుకు లే తలనొప్పి అని బయటికి వెళ్ళిపోతున్నాం అది క్రైస్తవ జీవితం కాదాము ప్రాబ్లంని ఎదుర్కోలేక విడిసిపెట్టేసి మనం అట్లా కాదు రక్షింపబడ్డ వారం కాబట్టి మనం అట్లా ఉండడానికి వీల్లేదు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల నేను లాస్ట్ వన్ టూ వీక్స్ నుంచి ఈ కంప్యూటర్ కోడింగ్ సతమతం అది ఎవరు చెప్పలేడు నాకు తెలుసు నేను రాసే కోడ్లు వేరే నేను మా మా పాప కూడా చెప్పలేదు మా తమ్మును అడగచ్చు కూడా చెప్పలేడు నేనే చేసుకోవాలా ఇది ప్రాబ్లం నా ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం కాదు కదా ఎవరి ప్రాబ్లం వాడే సాల్వ్ చేయాలని బైబిల్ చెప్తున్నది అదాము నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి కదా ఇంకొకటి నీకు గవర్నమెంట్ అవసరం లేదు వేరే గవర్నమెంట్ వచ్చి నీ మీద పెత్తనం చెల్లించిన అవసరం లేదు నువ్వే గవర్నమెంట్ నువ్వే సాల్వ్ చేసుకోవాలని ఈ ప్రాబ్లం సో అన్ని రకరకాల విధాలు ట్రై చేసి చివరికి సక్సెస్ అయింది అవుతుంది ఎట్లా నాకు తెలుసు ఎటువంటి అసాధ్యమైందైనా కానీ సక్సెస్ అవుతుంది అది విధానం అన్నట్టు దైవికమైన విధానం ఎందుకంటే ఆయన మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని ఎన్నిసార్లు నేను చూశాడు ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేసినాను ఆయన సమస్తానికి నీ చేతిలో వెళ్ళిపోయాడు నువ్వు చేసుకోక ఏడుతున్నావు నువ్వు ఉపాసాలుండి ఏడుచుకుంటున్నావు నీ శరాన్ని గాయపరుచుకుంటున్నావు ఉపాసాలుండి ముఖం వికారంగా చేసుకుంటున్నావు బోనె పట్టలు ధరించుకుంటున్నావు బూడుదల పొరలాడుతున్నావు కన్నీళ్లు పెడుస్తున్నావు తృప్తి ఏముంటుంది ఏడ్చినాక లేస్తే తృప్తి ఉంటుంది ఎందుకంటే నీ శ నీ హృదయం నున్న భారం రూపంలో బయటికి పోయింది కాబట్టి నీకు తృప్తి ఉంటుంది కానీ ఏం ఫలం వచ్చింది నీకు అది కదా పాయింట్ ఆయన మారాడు నిన్న నేను నిరంతరం ఏకరితంగా ఉండే దేవుడు నువ్వు ఎంత ఏడ్చినా ఆయన మారాడు ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు అవన్నీ నీ ఇప్పుడు నువ్వు దాన్ని ట్రస్ట్ అయ్యి డ్రస్ ఇట్ అండ్ కీప్ ఇట్ ప్రార్థనా అంశం ఇట్లా బాగుంటుంది కదా డ్రస్ ఇట్ అండ్ కీప్ ఇట్ వాక్యం అంశం ఇట్ అండ్ కీప్ ఇట్ చాలా బాగుంది వాక్యం ఎక్కడ లేదు ఇంటర్నెట్లో డ్రస్ ఇట్ అండ్ కీప్ ఇట్ దాన్ని బాగోగులు నువ్వే చూడాలా అది దేవుడు అనుగ్రహించిన అనుగ్రహించిన వాక్యం ఆజ్ఞ లేకపోతే చెప్పాలంటే ఆజ్ఞా అక్కడనే పోగొట్టుకుంటుంది కదా ఆయన కాబట్టి ముఖ్యమైన పని దేవుడు ఏం అప్పగించింది ఆదాం కంటే దాన్ని నువ్వు మేనేజ్ చేయమన్నాడు దాన్ని సేదేపరచమన్నాడు మేనేజ్ చేయమన్నాడు ముఖ్యమైనది ఏంటంటే మేనేజ్ చేయాలి ఎట్లా చేస్తాం మేనేజ్ నువ్వు ఒక లీడర్ అయితేనే కానీ మేనేజ్ చేయలేవు కాబట్టి నువ్వు ఒక లీడర్ లాగా తయారు కావాలి లోకంలో ఆ గార్డెన్కి ఈయన లీడర్ నీ ప్లేస్లో నువ్వే లీడర్ నీ కుటుంబంలో నువ్వే లీడర్ నీ కుటుంబమే ఆ గార్డెన్ అనుకో ఉదాహరణకి తోట అనుకో దానికి నువ్వు లీడర్ అప్పుడు డూ చెప్పినట్టు దావ పనులు పిల్లలు కొన్నిసార్లు వ్యతిరేకిస్తారు నథింగ్ డూయింగ్ నేను చెప్పినట్టు చేయాలా భార్య కొన్నిసార్లు వ్యతిరేకిస్తూ ఉంటుంది లేదు నేను చెప్పినట్టు చేయాలా విస్కు వచ్చింది మనం ఏం చేసిందా సపో నువ్వు ఇష్టం ఏదైనా చేసుకోండి అంటాం డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది అప్పుడే నాశనం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆగ్ అతిక్రమం కదా వాళ్ళు అభిదేతాల్లో ఉన్నారు కదా కాబట్టి పిల్లలు వాళ్ళు ఇష్టం చేసి వాళ్ళ కెరియర్ చెడగొట్టుకుంటారు వాళ్ళ బ్రతుకులు చెడగొట్టుకుంటారు భార్య తన శరీరాన్ని గాయపరచుకుంటుంది వ్యతిరేకించి కానీ నువ్వేం చేసినావు మీరు శ్రమ అనుభవించండి దాని దగ్గర కప్పుడే సొల్యూషన్ ఇస్తా అంటున్నావు అప్పటికే అయిపోయింది అందుకు నువ్వు కొంచెం కఠినంగా ఉండాల్సి వస్తుంది ముఖ్యంగా రక్షింపబడ్డ బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాను కొన్ని విషయాలలో నువ్వు కఠినంగా ఉండాలి మీ ఇష్టం అని వదిలేస్తే మనకు నువ్వే ఎదుర్కోవాలి ఎందుకంటే నువ్వే లీడర్లు కాబట్టి వాళ్ళకి ఏమైనా నీ మీదకి వస్తుంది బాధ అందుకే ముందుగానే నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు కదా కఠినంగా ఉండొచ్చు కదా కొన్నిసార్లు మీరు కఠినంగా మారకపోతే మీరే బాధ్యతలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఏం బట్ శ్రమ అనుభవించేది నువ్వు ఏంటి యజమాని మన సమస్యలు చూసినరా ఈ రీతి ఉంది నువ్వు లీడర్వి నీ కుటుంబానికి నువ్వు లీడర్వి నీ సంఘానికి నువ్వు లీడర్వి నీ ఉద్యోగంలో ప్రతి స్థలంలో నేను లీడర్ లాగా నువ్వేం చేయాలి మేనేజ్ చేయక ఏవైన్ గొప్ప చెప్పేస్తా ఏవైతే సాయం అంటే కాదు పది ఎవ్వరు సాయం నువ్వే ప్రయత్నించాలి ఎందుకంటే నీలో ఉంది సొల్యూషన్ గతంలో చూపించిన ఒక స్థలంలో ఒక వాక్యం నువ్వే సొల్యూషన్ ప్రతి సమస్యకి నువ్వే పరిష్కారం అందుకే దేవుడు నిన్ను సృష్టించాడు అందుకే దేవుడు సమస్యను పెట్టినని నేను చూపించిన గతంలో సమస్యను చూసి పరిగెత్తిపోతామా తప్పించుకుంటామా అయ్యొక్క నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది మన అయ్యో ఎర్రముద్రం అడ్డం వచ్చింది ఎట్లా పోవాలనుకున్నారా మోసే అట్లే అనుకునే ఏమైంది ఆరు లక్షల మంది చనిపెట్టి కానీ మూషే అట్లా సమస్యకి నేనే పరిష్కారం అని పోయి నీళ్ళని కొట్టేడు అంతే బాగా అర్థం ప్రతి సమస్య నీకు ఎందుకు వచ్చిందో తెలుసా నీ యొక్క ఆధిక్యతని నీ యొక్క ఏమంట నాయకత్వాన్ని చూపించుకోవడం కొరకు ఇంతకాలం నువ్వు చూపించలేవు మనకు నాయకత్వాన్ని ఇచ్చినా కూడా పాటించని మన గ్రూప్ కొందరు నాయకత్వం లేకున్నా కూడా నాయకత్వం పాటించే అది కూడా నీ కరెక్ట్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదటి అంశం ఏంటంటే మొదటి ఇక్కడ నియమం ఏంటంటే నిన్ను లీడర్ లాగా పెట్టిండు నీకు అన్నిటి మీద అన్ని వనరుల మీద అన్ని వసతుల మీద నీకు అధికారం ఇచ్చింది దేవుడు దాని తర్వాత దానికి నువ్వు బాధ్యుని రెండవ అంశం నీకు బాధ్యత ఇచ్చింది ఈ భూమి మీద ఉన్న వనరులన్నిటిని జాగ్రత్తగా కాపాడడం కొరకు భద్రపరచడం కొరకు కాబట్టి కేవలం లీడర్షిపే కాదు నువ్వు దాన్ని మేనేజ్ కూడా చేయాలా దేవుడి కొరకు తర్వాత మూడవ అంశం వాటన్నిటిని నువ్వు ఏం చేయాలా వాటిని సేద్యం చేసినాక దాన్ని మంచిగా చేసినాక పరిలోకం ఎట్లా ఉందో భూమిని అట్లా తయారు చేయాలా ఆయన చిత్తాం అక్కడ నెరవేరినట్లు ఇక్కడ నెరవేరాలా నువ్వు చేయాలి అది ఎవరో చేసేది కానీ కాదు అయితే దేవుడు ఎందుకు అనిలని అభివృద్ధిలో తీసుకొస్తాగా నాకు ఇప్పుడు అర్థమైంది వాడు సేద్యం నేర్చుకున్నాడు దానికి ఆ నేర్చుకున్నాడు అందుకే వాడికి భూములు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఏం లేనట్టు కూడా భూములు ఒక భూమి వచ్చినట్టు ఇంకా దాన్ని ఇంకా తీసుకుంటున్నాడు భూములు అట్లా అనిలు వాళ్ళకి తెలియకుండానే దేవుడిని ప్రిన్సిపల్స్ పాటించి అభివృద్ధి పొందుతున్నారు క్రైస్తవులు కొందరు తెలియక కొందరు తెలిసి కూడా చేస్తలేరు అందుకు వాళ్ళకి వారి మీదికి అభివృద్ధి లేదు ఎందుకో తెలుసా ఆయన ఆల్రెడీ ఇచ్చే చెంద్రుడు దాన్ని వాడుకోక ఆయన మీద ఎడుస్తా ఉన్నా నాకు ఎందుకు ప్రభు అని చాలా బలినట్టు కదా మనది కాబట్టి పరలోకములో ఎట్లా ఉందో ఆయన చిత్తము భూమి మీద అటువంటి చిత్తాన్ని నువ్వు అంత క్రమంగా తీసుకొని రావాలా ఆర్డర్ మనకు తెలుసు పరలోకంలో సమస్తం ఆర్డర్ ఉంటుంది మనము యోహను భక్తుని దర్శనం చేస్తాం కదా ప్రకటన గ్రంథంలో మొట్టమొదటిసారి తన దర్శనం చేసినప్పుడు అక్కడ సింహాసనం మీద మన ప్రభు ఉండడము తండ్రి ఉండడము తనకుడి పోషణం మన ప్రభు కూర్చడము దాని తర్వాత గొరపిల్ల రావడము దాని తర్వాత ఇరవై పెద్దలు ఇటువంటి కూర్చోవడము దాని తర్వాత వాళ్ళు సాష్టంగా పడడం గొరపిల్లకి నమస్కారం చేయడము వాళ్ళకి తీసి వేయడము ఇవన్నీ మనం చూస్తాం కదా అంత క్రమం లోపల పరలోకంలో అటువంటి క్రమాన్ని తీసుకొని రావాలా అని దేవుని యొక్క సంకల్పం ఉంటే దాన్ని మొత్తం మీద చెత్త చేసి పెట్టేసినారు ఉద్యాన లేక తోటని అరినగా బుల్టా చేసి పడేసినాం మళ్ళీ వచ్చి ఊరికే నోరు పోసుకుంటాడు ఆయన నేను ఏంది మీరు చేసిన పని ఏంది అంటాడు కాబట్టి తోటలో ప్రతిదీ క్రమంగా ఉంది అన్న విషయానికి అర్థం చేస్తుంది మన జీవితం కూడా అంతే ప్రతిదీ క్రమంగా ఉండాలా నీ కుటుంబంలో ప్రతిదీ క్రమంగా ఉండాలా లేకపోతే నువ్వు ఒక పని నెరవేర్చలేదు అన్నట్టు నీ లైఫ్లో దాన్ని నువ్వు డ్రెస్ చేయలేదు కీప్ చేయలేదు అన్నట్టు నీకు అప్పగించబడ్డ ప్రతి స్థలము అదొక తోట ఏదైనా ఉన్న ఒక తోట దాన్ని నువ్వు సరిగా ప్రాయించలేదు అన్నట్టు దాంట్లో ఒక క్రమాన్ని తీసుకుని దాని మీద నువ్వు అధికారం పెత్తనం చెలాయించలేదు కాబట్టి ఒక తండ్రి ఒక భర్త నువ్వు ఏం చేయాలా ఈ అధికారాన్ని ఎప్పుడు చూపించాలా ఎందుకంటే అది దైవికమైంది కాబట్టి నువ్వు మాట్లాడితేనే నువ్వు తీర్మానించుకుంటేనే ఆ కుటుంబాలు జాగ్రత్తగా ఉంటాయి కుటుంబానికి అవకాశం ఇచ్చినవనుకో పోగొట్టుకుంటారు మొత్తం దేవుడి యొక్క ప్రణాళిక అట్లా క్రైస్తవ కుటుంబాలన్నీ చెత్త చెత్తగా చేయనట్టు నీకు బహుమానం అదే లీడర్షిప్ దాన్ని నువ్వు కాపాడుకోకుండా దాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు అది గచ్చపదల్లా బేగా ఇప్పుడు ఉదాహరణకి ఆయన మొక్కలని మొలిపించినాక అక్కడ వర్షాలు అనేది లేవు కదా రోజులలో వర్షాలు అంటే చెట్లకి వారు నీళ్ళు అవన్నీ కానీ వర్షాలు లేవు కదా అంతవరకు వర్షం పడలేదు ఎందుకు చెప్పండి నువ్వు ఇంకా సేద్యం చేయలేదు కాబట్టి అది పాయింట్ అనేది ఏంటంటే దేవుడి నుంచి నువ్వు ఆశ్రించ దేవుడి నుంచి నువ్వు ఆశ్రయం కోరుకోవాలన్నప్పుడు వర్షరూపకంగా నువ్వు సేద్యం చేస్తేనేది ఆశ్రమించేది భూమిని తవ్వకపోతే నీకు నీళ్ళు ఎక్కడికెళ్ళి వర్షం ఎక్కలు పడుతుంది వర్షం పడలేదు మనం చూస్తున్నాం అది ఆదం విషయంలో ఆయన పని ఇంకా దాన్ని చేతి చేయలేదు తవ్వలేదు కాబట్టి దుండలేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి నీ సమస్య ఏంటంటే ఎప్పుడు పడతావు నా మీద వర్షం ఎప్పుడు ప్రమాదాన్ని ఆశ్రయిస్తావు అని ఏడుస్తున్నావు కానీ నువ్వు ప్రయత్నమే చేయలేదే నువ్వు మేనేజ్ చేయలేదే నువ్వు దుండలేదే కాబట్టి నువ్వు మేనేజ్ చేయకుండా ఫలము పొందుకోలేవు ప్రయత్నాలు చేయకుండా ఫలం పొందుకోలేవు నీకు అభివృద్ధి ఎప్పుడు వస్తుంది తెలుసా నువ్వు ప్రయత్నాలు చేస్తేనే కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో తెలుసా నేను అభివృద్ధికి రావాలా ఎట రావాలా సునాయాసంగా రావాలా ఎట్లయితే ఎట కాదు కదా నీకు నేర్పించిన ఒక విధానం అది తర్వాత ఆయన నీ మీద ఆయనకు ఎంతగానో నమ్మకం ఉంది మనకి ఇప్పుడు ప్రభు మీద ఎంత విశ్వాసం ఉందో ఆయనకు కూడా మన మీద అంతే విశ్వాసం ఉంది వీడు చేయగలడని కానీ మనం చేస్తలేం వీడికి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు చేస్తలేడు ఏదో ఒక సామెత ఉంది అన్నీ ఉన్నాయి శని ఉందంటారు అంటే శని ఉంటే అన్ని ఉన్నా వేస్తే అన్నట్ చెప్పండి ఏందా శని ఆయన నేను నమ్మి నీ అన్ని నమ్మిక పెట్టిండు నీకు అన్ని వసతులు మంచి ఆరోగ్యం ఇచ్చండు మంచి తెలివిచ్చండు అన్నీ ఇచ్చాడు వస్తువులు ఇచ్చిండు స్కిల్స్ ఇచ్చిండు నాలెడ్జ్ ఇచ్చిండు అన్నీ ఇచ్చాండు కానీ నీకు ఇంకేం శని ఉందా అది ఎక్కడ శని ఎక్కడ కదా కాబట్టి ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నీకు ఫలితం రాదు ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేస్తలేవు తర్వాత ఎవరికి దేవుడు ఫలమిస్తాడు ఎవరికి దేవుడు ఆశ్రయిస్తాడు ఎవరి మీద వర్షం కుమరించబడతాడు సేద్యం చేసే మీదనే ప్రయత్నం చేసే మీదనే ఆశ్రదం ఎంతగా నువ్వు సేద్యం చేస్తే అంతగా పది ఎకరాలు చేస్తే పది ఎకరాల వంద లాభం ఆశ్రదము ఒక ఎకరమేది ఒక ఎకరమే సగంకుంటే సగమే ఒక రెండు మూడు గుంటలంటే అంతే విధానం లేదు నువ్వు పది ఎకరాలు చేయలేవు కాబట్టి నీకు పది ఎకరాలు దొరుకుతలేవు నువ్వు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ తప్పగా పది ఎకరాలు కాదు కదా వంద ఎకరాలు కూడా నువ్వు అప్పుడు నీకు ట్రాక్టర్లు ఇస్తాడు అన్ని ఇస్తాడు వంద ఎకరాలు మంచి ట్రాక్టర్లు ఇస్తాడు ఆయన విధానం అది సేత్యం చేయాలా కీప్ చేయాలా దాని తర్వాత డ్రెస్ చేయాలా డ్రెస్ చేసి కీప్ చేయాలంటే మనకి ఇవ్వాలి అది ఇవ్వండి ఉత్తంగా గుర్చుట్టపోయంటే కాదు కదా కాబట్టి ఎవరైతే ఫలపరితంగా దాన్ని పనిని నిర్వర్తిస్తారో వాళ్ళకే మరీ అధికంగా ఇస్తాడు అది మనం చూసినాం కలిగిన వాడికి మరీ అధికంగా అని లేని వాడికి ఉన్న కూడా తీసుకొని కలిగిన వాడికి తిరిగి ఇచ్చేస్తాను బాకీ మనం చూసినాం ఎన్నిసార్లు అది దేవుడు ఎందుకు సమృద్ధిగా డబ్బులు ఇవ్వాలి ఏం చేసుకుంటావు ఉన్న డబ్బునే నీకు మేనేజ్ చేయడానికి రానప్పుడు కోట్లాలు చేస్తావు వందలు ఉంటే మేనేజ్ చేయలేదు వేలుంటే మేనేజ్ చేయలేదు లక్షలు ఉంటే మేనేజ్ చేయలేదు ఇంక కోట్లు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు మనకు తెలిసి కొన్ని చర్చస్ ఇప్పుడు శ్యామ్ కిషోర్ మనం అన్ని వింటూ ఉంటాం కల్వరి టెంపుల్ సతీష్ వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అందుకే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు దేవుడు కోట్లలో అంత పెద్ద వ్యవస్థలు అవి మనుషులు తింటూ ఉంటారు మందులు ఫ్రీ ఇస్తూ ఉంటారు డిస్కౌంట్ ఇస్తూ హాస్పిటలైజేషన్ అన్ని ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు అంత లెవెల్లో మేనేజ్ చేయగలుగుతున్నారు కాబట్టి దేవుడు ఆ లెవెల్ తగినట్లు వాళ్ళకి వనరుల నువ్వు వసతుల సహాయం కల్పిస్తాడు నువ్వు అట్టగలవు అటువంటి చర్చ అసాధ్యం ఎందుకంటే నువ్వు చిన్నది అట్టలేకపోతుంది ఇచ్చిన దాంట్లో నువ్వు విశ్వాసంగా ఉండకపోతుంది చిన్న విశ్వాసం ఉంటే పెద్ద తీస్తారు ఆయన మన విధానాలు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అప్పగించిన పనిని ఏ రీతిగా జాగ్రత్తగా నిర్వర్తించాల చేయక తప్పదు ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలు ఎందుకు వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దానికి తగినట్టు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి సరే వాళ్ళ బోధ కరెక్ట్ ఉందా లేదంటే సెకండరీ నీ బోధ కరెక్ట్ ఉంది కానీ నువ్వు అలాగే తేడా కూడా ఉంది కదా నీకు సత్యం తెలిసినా కూడా నువ్వు ఆ లెవెల్కి పోలేకపోతున్నావు అంటే నువ్వు సేద్యం చేస్తలేవు దాన్ని కాపాడతలేవు చేయాల మనం అది నీకే కాదు నాకు కూడా వర్తిస్తు కదా వాక్యం కైన గురించి చేసిన నేను చూపించినా కానీసారి రెండు మూడు సార్లు చూపించినా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయినవాడు నరహంతకుడు సొంత తమ్ముని చంపిన వాడు అవిధేయుడు దేవుని కృపల్లోకి వెళ్ళి బయటకు వచ్చేసిండు ఆయన కృపాలు ఉంటేనే నా నుండి ఫేరుగా ఉండి ఫలించలేరన్నాడు మరి కయ్యను వేరుగా ఉండి కూడా ఫలించండి ఎందుకు ఫలించండి అంటే ఈ విధానం నేర్చుకున్నాడు సేద్యం విధానం ఆశ్రదం లేకుండా నేను సేద్యం చేయగలను అని ఫలించండు ఒక పెద్ద పట్టణమే కట్టేడు దానికి ఈనాక్ అని పేరు పెట్టుకున్నాడు కాబట్టి అన్యులే కానీ రక్షింపబడ్డవారే కానీ ఎవరైనా కానీ దేవు దృష్టిలో ఆ విధానాన్ని పాటిస్తే వాడిని దేవుడు ఆచరిస్తాడు తేడా ఏంటంటే వాడు నశించబోతున్నాడు నరకం పోతుంటాడు కానీ ఈ లోకం అన్నంతవరకు ఆయన దైవికమైన విధానాన్ని పాటించండి కాబట్టి వాడు అభివృద్ధిలోకి వస్తాడు అందుకు వాళ్ళు సమృద్ధిగా సంపాదించుకుంటారు ఈ లోకంలో సడన్లీ పోతున్నారు ప్రాణాలు విడిచిపెడుతున్నాయి అది కాదు కదా పాయింట్ నేను ఏంటంటే వాక్యం వాడి జీవితం తెలియకుండా ఏంటంటే వాడు ప్రిన్సిపల్ నేర్చుకున్నాడు విధానం నేర్చుకున్నాడు దీన్ని నేను కాపాడుకోవాలా ఈ ల్యాండ్ నేను కాపాడుకోవాలా మా ముత్తాతల నుంచి వచ్చిన ల్యాండ్ మా పూర్వీకుల స్థల మా పూర్వీకుల నివాసం ఎవరు కాపాడుతుంది ఎవరు పట్టించుకుంటున్నాడు అందుకు అభివృద్ధిలో లేరు అనుకో కాబట్టి నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా ఎంత ఫాస్టింగ్ ఉన్నా అవి కావు ఆయన నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడు ఇప్పుడు ఉదాహరణకి కార్ కొనాలనుకుంటాం కొంతమంది వస్తాను నేను కార్ కొనాలనుకుంటున్నానంటే సరే నువ్వు నీ మోటార్ సైకిల్ సరిగ్గా మెయింటైన్ చేయది నీకు నువ్వు కార్ ఎట్లా మెయింటైన్ చేస్తావు అన్నట్టు ఎట్లుంటుంది వాడి మైండ్ పెద్ద ఇల్లు పొందాం అనుకుంటున్నాను ఈరోజు చూస్తే ఇంటర్నెట్లో న్యూస్ పేపర్లు చూస్తున్నా తనికులు పెద్ద పెద్ద ఇంట్లో అనుకుంటారు కానీ వాళ్ళు ఉండేది ఇద్దరు ముగ్గురే ఎంత మెంటలో కొంచెం కష్టం కదా చెప్పడం అంత పెద్ద ఇల్లు ఎందుకు నీకు అనే నువ్వు అంటున్నావు అంటే నీకు లేదని అనుకుంటాను జలసీతో మాట్లాడుతున్నాను అనుకుంటారు ఈర్షతో నీ కుళ్ళుతో మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ వాక్యేం చెప్తుంది అంత పెద్ద ఇల్లు వాడికి ఎందుకు వాడు మేనేజ్ చేయగలుగుతున్నాడు కాబట్టి చిన్నగా వాళ్ళు ముగ్గురు నెల గ్రూపురైతే మంది అవుతుంది ఒక చిన్న ఇంటికి కరెంట్ కట్టాలంటే మూడు నుంచి పదమూడు వందలు అవుతుంది నెలకి మన అంత పెద్ద ఇల్లుకి కరెంటు బిల్లు కట్టాలంటే వాడికి ఇస్తే నెలకే ఐదు అట్లా సత్యరాయి అది కరెంటు బిల్లు వాడు అడుగుతున్నాడు ఇప్పుడు బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ కార్స్ మీకు తెలుసు బిఎండబ్ల్యూ కార్ అని దాని తర్వాత స్కోడా అని ఇట్లా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కాస్ట్లీ కార్స్ ఆర్డీ అని పార్ష్ అని ఈ కార్లు ఏం తెలుసా లీటర్ కి రెండు కిలోమీటర్లేస్తుంది ఆ కార్ చెప్పు మనమేమో ఆ హీరో హోండ బండి వేసుకొని అరవై కిలోమీటర్లు సెల్వేర్ డెబ్బై కిలోమీటర్లు సెల్వేర్ అనేసి నువ్వు దాని మీద ఖుషీగా పోతున్నావు అంటే నీ లెవెల్ ఆడవరకే అవుతున్నట్టు నువ్వు రెండు కిలోమీటర్లు ఇచ్చే నీ లైఫ్ లా ఆయనకు తెలుసు ఎవరికి కార్ రోజుకి వంద వంద లీటర్లు పెట్రోల్ పోసుకొని పోయేటట్లు ఉన్నారు నువ్వు ఒక్క లీటర్ పోసుకొని ఎంత ముందు ఉంటావు ఎందుకు అంటే వాడు తెలుసుకుంటూ మేనేజ్ చేయడము నువ్వు తెలుసుకోలేదు నీ లెవెల్ ఇక్కడికే నువ్వు హీరో హోండా బండే మేనేజ్ చేయగలవు కానీ వాడు అన్యుడు BMW కార్లు మేనేజ్ చేయగలడు రెండు మూడు కిలోమీటర్లు ఇస్తుంది ఒక పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్కి బట్ అయినా కానీ వాడు నడిపిస్తారు రోజంతా నడిపిస్తాడు కార్ వాళ్ళు ఎక్కడకి తెలుస్తున్న వారికి డబ్బులు చెప్పండి అది నియమం అది రక్షణ అనుభవం లేదు అయినా కానీ వాడి నియమం ఉంది ఆ నియమాన్ని పాటించండి వాడు ఈ నియమం నువ్వు తెలుసుకొని రక్షణ పొందిన వాడి మీరు చేసిన వరకు నీ లెవెల్ ఎట్లుంటుంది నేను ఏమంటున్నానంటే కార్లు కొనడం వారికి కాదు పాయింట్ ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లు ఉన్న పాయింట్ కాదు ఇక్కడ ఆయన ప్రణాళికని నువ్వు నెరవేర్చలేని స్థితిలో ఉంటే ఆయన మీద ఏడుస్తూ పాయింట్ నీకు ఇచ్చిన కొద్ది దాంట్లోనే నువ్వు విశ్వాసగా ఉన్నావని చెప్పాడు దేవుడు నువ్వు అది లేవు అందుకు నీకు అధికంగా రాలేకపోతుంది కాబట్టి ఇటువంటి అవగాహన నువ్వు పొందుకోవాలనేదే దేవుని యొక్క ప్రణాళిక అటువంటి అవగాహనలకు వస్తేనే కానీ నువ్వు ఒక పెద్ద మేనేజర్వి కాలేవు ఒక పెద్ద లీడర్వి కాలేవు ఆయన ప్రణాళికని ముందుకు తీసుకొని లీడర్స్ నాకు ఉన్నవాళ్ళంటే మనకి ఇష్టం లేదు ఎందుకు తెలుసు సార్ నువ్వు వారికి బానేసావు కాబట్టి మరి చెప్పినట్లు చేస్తున్నావు కాబట్టి కానీ మళ్ళీ నువ్వు వాళ్ళ కాలేకపోతేవే అందుకు ఎందుకు కుళ్ళు అనేది వాళ్ళు చూస్తే నీకు ఇష్టం ఉంటుంది అది మళ్ళీ నువ్వు అట్లా వాళ్ళకి కాలేకపోతీవే కాబట్టి ఇప్పుడు నేను కంక్లూడ్ చేస్తున్న వాక్యం ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఏదో ఒక పని అప్పగించేది దేవుడు ప్రతి ఒక్కరికి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే అది ఏదైనా తోట నేను చెప్తున్నా చూడండి ఈ లోకంలో ప్రతి పని ప్రతి ఉద్యోగము అది ఆయన ఏర్పరచుకున్న పిలుపు నేను పలాని స్థలంలో ఈ స్థలంలో పనిచేస్తున్నాను ఈ ఉద్యోగం ఉన్నట్టు అది ఆయన ఏర్పరచుకున్న పిలుపు నువ్వు చేస్తున్న పనిలో నీ పిలుపుది అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే పిలుపును తృనీకరిస్తున్నావు అన్నట్టు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అయినా ఎదుర్కోవాలి మనం నేను ఎదుర్కొంటే నాకు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే నన్ను డైరెక్టర్ కావాలంటే కాలే నేను డైరెక్టర్ కాబట్టి నా మేనేజ్మెంట్కి నేను కోపం చూడు పిలిచి పిల్లని ఇస్తే అల్లుడు గొల్లుడు అని సామెత తెలంగాణ భాషలో అంత విలువ గల స్థలాన్ని నీకు ఇస్తే స్థానాన్ని నీకు ఇస్తే నువ్వు దాన్ని తన్నేసినావు అని వాళ్ళకి నా మీద ఉంటే ఇది కోపం కానీ బయట చూపించలేదు ఎందుకంటే నేను విపరీతంగా పనిచేసి ఈ వ్యవస్థని కాపాడుతూ ఉంటాను తీసుకొని పోతుంటాను ముందు వాళ్ళకి నేనంటే లేకున్నా కానీ నన్ను భరిస్తుంటుంది ఎందుకంటే నేను బాగా పని చేస్తున్నాను మరి కొంత అదే వాళ్ళు నీకు ఇష్టం పని చేస్తున్నావు నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు కదా ఇలాంటి వాడికి పెద్ద పెద్ద ఉద్యోగస్తుందా బయటకుపోతే ఎక్కడైనా వ్యవస్థ ఇదే కదా ఎక్కడైనా ఇట్లానే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అప్పగించండి దేవుడు అది నువ్వు అర్థం చేసుకోవాలి చూడండి ఒకసారి ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం అని చూపించి నేను వాక్యాన్ని ముగిస్తా మనల్ని ఎప్పుడుంటే భవిష్యత్తు తర్వాత ఇటువంటి ఇదే అంశాన్ని ముందుకు తీసుకెళ్తా డ్రెస్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక అధ్యాయము పదకొండవ వచ్చిన ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక అధ్యాయము పదకొండు నుంచి పదహారు వరకు చూడండి మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కృప దేవుడి కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుమార్కు సంపూర్ణ పురుషులం కావాలంట మనం సంపూర్ణ పురుషులు మగువరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఇది కష్టం కదా చెప్పడం నువ్వే వేసుకోవలాగా మారాలన్నట్టు వాక్యం పౌలు ఇట్లాంటి వాక్యాన్ని చెప్తుంటే అందరినీ వదిలేసిపోయారు ఆ రోజున ఈయన అబద్ధ బోధ చెప్తుంది కానీ ఈరోజు ఎవరైనా ఈ వాక్యం ధృవీకరిస్తాడా విశ్వాసి బైబుల్లో ఉన్నాయని దైవికమైనయని ఇప్పుడు స్వీకరిస్తారు కానీ అప్పుడైనా ఉద్దేశపయారు చాలా మంది ఎపిసోడ్ రాష్ట్ర పత్రిక రెండవది ముప్పై పదహారు వర్షాలు కూడా మనం అక్కడ కూడా ఉద్దేశపయారు వాక్యం మీద ఇక్కడ కూడా మనమందరం విశ్వాస విషయంలో అట్లుంటున్నాడు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు కలుగువార మగు వరకు ఆయన ఇలాగ నియమించాను కాబట్టి క్రీస్తుకు కలిగిన సంపూర్ణత లాంటి సంపూర్ణంగా నువ్వు తయారు కావాలంటే ఇట్లాంటి పనులు అప్పగించినట్టు పరిశుద్ధులు సంపూర్ణగా ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించటకును ఆయన కొందరిని అపుసనలు గాను కొందరిని ప్రవక్తలు కొందరిని సువార్థికులు కొందరిని కాపురులు గాను ఉపదేశకులు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అప్పగించి చర్చిలాని కాదు కదా ఈ లోకంలో ఈ నియమాలు ఈ యొక్క ఉద్యోగ ధర్మాలు కాబట్టి అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయంలో చేత మోన వంచనతోనూ తప్పు మార్గంలో లాగు కుయుక్తితోనూ గారికి కొట్టుకొని పోనట్లు కల్పి ప్రతి దాన్ని ప్రతి ఉపదేశ ప్రతి ఉపదేశంలో వాటికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎరిగి ఉండాలంటున్నాడు అవన్నీ తెలుసుకోవాలా దాని తర్వాత ఎదగాల అని పదిహేను వర్షం నుంచి ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువులే ఉన్నటకు మనం అన్ని విషయాలలో ఎదగాల ఉండాలేదా ఎప్పటివరన్నా ఎదగాల లేదా అన్ని విషయంలో ఎదగాల లేదా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే వీడు పిచ్చోడంటున్నాను అనుకోను ఎందుకంటే మనం పిచ్చోళ్ళమే కదా మనం అన్ని విషయంలో ఎదగాల లైఫ్ ఒకటే ఆపర్చునిటీ కదా నాకు ఇది రాదు అనడానికి వీల్లేదు నేర్చుకుంటా లాస్ట్ టూ వీక్స్ కష్టపడి అన్ని ఒక స్క్రిప్టింగ్ రాయడం వలన దగ్గర దగ్గర ఒక ముప్పై వేలు వచ్చింది దానికి ఒక చిన్న ప్రోగ్రామ్ అది అంతే కష్టమే అంత చూసేసి కదా ఎందుకంటే అది నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేను వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు రాయను రాయలేరు అది నేనే రాసుకోవాలి ఎందుకంటే అది నా సమస్య కదా వాళ్ళ సమస్య కాదు కదా సమస్యకి ఎప్పుడు పరిష్కారం వస్తుంది తెలుసా అది నీ సమస్యను తీసుకుంటే నీవు పరిష్కరించగలవు ఏ సమస్య నాకు నీకు ఎప్పటికీ రాదు పరిష్కారం చెప్పండి ఇప్పుడు అన్ని విషయంలో నువ్వు ఎదగాల అంటే అభివృద్ధి కావాలా బలపడాలా డెవలప్ అవ్వాలంటే నువ్వు లీడర్షిప్ తీసుకోకుండా ప్రయత్నాలు చేయకుండా ఎట్లా కాదు కదా కాబట్టి నీకు పనిని కీప్ చేయి డ్రస్ చేయి ఇక మీదట నీ కుటుంబాన్ని డ్రస్ చేయి సితపర్స్ అందరికి హెచ్చరించి పిల్లలకు హెచ్చరించి భార్యని హెచ్చరించి భర్తను హెచ్చరించి మనం ఇట్లుండాలా అట్లుండాలని చెప్పాలా మొహమ నీ ఇష్టమో అంటే నువ్వు నువ్వు నీ చేతకెళ్ళిపోతాను నీ ఇష్టం అంటే కథం గాయమైపోతారు ఎందుకంటే వాళ్ళు ప్రార్థన పూర్వంగా జీవిస్తే పర్లేదు కానీ నీ ఇష్టం అన్న వరకు ఫినిష్ అన్నట్టు నువ్వు లీడర్షిప్ బలవంతంగా తీసుకోవాలి సరే నువ్వు అధికారం చూపించినా కొంచెం ప్రేమతో చూపించాలా లేదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు కూడా చదువుకున్న కదా అని చెప్పాలి నువ్వు కూడా చదువుకున్న కదా అని చెప్పాలా ఇవే ఇది చేసుకోవాలి ఇట్లా అర్థం చేసుకోవాలని చెప్పాలా నేను ఎన్నిసార్లు ఇది గమనించిన వాళ్ళకి అప్పగించేస్తే ఏమి మొత్తం మోసపోతారు వాళ్ళు నాకు అదే జరిగింది విషయం ఇంట్లో నేను చాలా బిజీగా ఉండి వెళ్ళిపోయాను అక్కడ వాటర్ ఫిల్టర్ చెడిపోయింది ఏమన్నా పిలిపిస్తే ఒక ముస్లిం అతను రిపేర్ చేశాడు వాడేం చేశాడు రెండు వేల ఐదు వందల రెండు వేల ఏడు వందల రూపాయల వర్త్ మోటర్ అది ఒరిజినల్ మోటర్ ఆ కాలిపోయిన తీసేసేట్టు దాన్ని సపోర్ట్ చేసేమంటాము యూవీ బ్లాస్ట్ అంటారు దాన్ని ఈ ట్యూబ్లైట్ వెలగడానికి ఒక చోక్ లాగా ఉంటుంది అది చోక్ అంటారు కదా ఆ చోక్ కూడా కాలిపోయింది అంట చోకు ఒరిజినల్ చోకు తొమ్మిది వందలు ఉంది ఒరిజినల్ మోటరు రెండు ఉంది వాడు చేసిన పని ఏంటంటే రెండు వేల మూడు వందల మోటార్ కొద్ది మూడు వేల ఐదు వందలను బిల్ వేసిండు చీర చూస్తే అది ఏడు రూపాయల మోటార్ అంటే ఎంత భయంకరమైన మోసం చూడు వాడు చేసింది మోసము రెండు రూపాయలు కొట్టేసిండు ఫిల్టర్స్ అన్ని కలిపితే రెండు వేల ఐదు వందలు అవుతుంది వాళ్ళ దానికి మూడు వేల ఐదు వందల వేసినట్టే దగ్గర దగ్గర ఆరు రూపాయలు కొట్టేసిండు ఆ మొత్తము ఫిల్టర్ మెషినే ఏడు ఖర్చు దాని ఒరిజినల్ కాస్టే ఎనిమిది వేలు వాడు వచ్చి ముస్లిం బాయ్ ఈ ఆరు వేల చిల్లర ఎవరు మోసపోయారు చెప్పు నీ ఇష్టం అన్నందుకు నాకే మోసమైంది కదా వాళ్ళకి తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు కదా వాళ్ళు వాళ్ళు నేర్చుకోరు లేడీస్ గురించి నేను తప్పుగా మాట్లాడతలేను వాళ్ళు దైవికంగా ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతలేరు సరే నేను అంట పోతే పోనీలే ఇది ఒకటే కాదు కదా కేసు ఇంకెన్నైతే భవిష్యత్తులో అట్లా ఎంతో మోసం ఎన్నో లక్షల లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నాం కాబట్టి చెప్పండి మనము మేనేజ్ చేయకుండా ఎవరి మీద ఏడుస్తున్నాం ఈరోజు జరుగుతుంది అదే కదా మన సేవ జీవితాలలో కుటుంబాలలో సంఘాలలో మనం చూపించాలి మనుషులకి నువ్వు నేర్చుకోవాలా ఫస్ట్ నేను ఎప్పుడన్నా అవకాశం ఉంటే నేను ఒక లెసన్ చెప్తా ఒక రెండు మూడు గంటలు డబ్బులకు సంబంధించింది ఎందుకంటే అక్కడే నీ విశ్వాసం పోగొట్టుకుంటున్నావు అక్కడే దేవుని మీద నీకు అనుమానాలు వస్తున్నాయి ఎట్లా ఈ డబ్బులు నువ్వు ఎట్లా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలా ఎట్లా కాపాడుకోవాలి ఒక రోజు ఎప్పుడు నువ్వు వాక్యం లకైనా తీసి చూపిస్తావన్నీ పాయింట్స్ ఇక్కడి నేను వాక్యాన్ని బోహిస్తున్నాను ప్రార్థన కోరుకుండా పరిశుద్ధుల వారు దేవా మీకు వదరాలు అయినా ప్రభావ మీరు సంస్థ మీరు మాకు అధికారు కానీ దాన్ని పోగొట్టుకున్నాం ప్రభు ఈరోజు కూడా తను మన తిరిగి పొందుకోలేకని చెప్తున్నాం మాకు హక్కు ఉన్నా కానీ మేము కవిత మహమాటం లేకుండా లీడర్షిప్ ముందుకు పోవాలా ప్రభావ మేము తీసుకోవాల ప్రభు ఎవరేమనుకున్నా కానీ అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాం మా అహం కాదు కానీ మీ వాక్యం కొరకు మేము దాన్ని తీసుకోవాలా ప్రభావ లీడర్షిప్ తీసుకొని అవును ప్రభ దాన్ని సేద్య పరచాలా డ్రెస్ అప్ చేయాలా జాగ్రత్త కాపాడాల అటువంటి సేవ మాకు అందరి కనిపించిన ప్రార్థిస్తున్నాం దాన్ని प्रार्थे स्तोत्र प्रभाव परश देव सर्वशक्ति संपूर्ण मोहन तेल देव మహిమ సరిగ్గా తండ్రి కృపమైన నీకు వందాలిసాయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలు భద్రపరుచుకున్న అయినా మమ్మల్ని సజీలత ప్రభు దివార మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం తండ్రి నీకు వందాలియా నీకు ఇక తొగిన సమస్త ఘనత మహిమ ప్రభావము మహా తేజస్సు మహేశ్వరం ఇక యుగంలో నీకే కలుగులాగా అలలు అనవ ప్రభావ ఇక మధ్య కాలే సమయంలో నీకు వినిపించిన ఓ నీకు వందాలిస్తాయా ఏదైనాలో ప్రవ తోటను సేర్ధపర్స్టాన్ని కాపాడుకో ప్రభావా ప్రవ నన్న నక్క మమ్మల్ని అందరూ మీరు కాపాడని కానీ వందాలుసాయా గొప్పదేవా పని మీరు మాకు అనుగ్రించారు ప్రావా గొప్ప దేవానికి వందాలుసాయా లీడర్షిప్ మీరు మాకు అనుగరించారు సమస్త మీద ప్రభావ మీరు మాకు అధికారించినా ఈ భూలోక మీరు మాకు అధికారించిన నేను కాబట్టి అది అది మేము పోగొట్టుకున్న ప్రభావ నైనా ఇస్తా ఈస్ ప్రభ ఈ వాక్యాల ప్రభావా హృదయాల ప్రభావా ఆత్మ నేతలు ఇప్పినప్పుడు ప్రభావ మేము ఎక్కడైనా ఎలాంటి మిస్టేక్స్ మేము చేసినావు ప్రభావ ఈ రోజు మాతో మాట్లాడిన ప్రభావా మమ్మల్ని క్షణించండి గొప్పదేవని అలాంటి మిస్టేక్స్ మళ్ళీ మేము చేయకున్న ప్రభావా మేమే మేనేజ్ చేసుకోవాలా సమస్తం మేము లీడర్షిప్ తీసుకున్నైనా మా కుటుంబాన్ని కానీ సేవ జీతంలో కానీ సాంఘిక గీతం సామాన్య జీతం ప్రతి దశలో ప్రభా మేమే మేనేజ్ చేసుకోవాలా మేమే పరిష్కారం లాగా ఉండాలా ప్రభావాన్ని ఎక్కడ కూడా పరిగెత్తుకునేది కాదు ప్రభావ ఈ వాక్య హెచ్చరించినారు మీ వల్ల మేము ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా మీ వల్ల సమస్త విషయంలో మీకు సమానమైన పరిపూర్ణత కలిగి మేము ఎదగాలని ప్రభావా గొప్ప దళిత మీ మాకు ఇచ్చిన నైనా గొప్పది ఏమో అభివృద్ధి పొందాలి ఇవన్నీ విషయాలు ప్రభావ మేము తెలుసుకోవాలా ప్రభావా నేను ఈరోజు మాతో మాట్లాడానికి నీకు వన్నాలేసాయా ఒకవేళ బలహీనతలు మాలు ఉన్నాయి ఈ ప్రభావ మనం క్షమించండి ఇక్కడ నుంచి ప్రభావ ఏ రీతిగా లీడర్షిప్ తీసుకొని అది సేదపరించాలా తోటను ముఖ్యంగా ప్రభావ ఆయన ఇష్ట ప్రవాన్ని కాపాడాల ప్రభావ ఓ దేవా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభావ ఈ రోజు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు వన్నలేసాయా నీకే నా ప్రభావ తన పతి నుంచి మాకు వెళ్ళగలిపించండి మేము ఎక్కడ బలహీనమ పడిపోయిన తిరిగి లేవనెత్తి ప్రవా లీడర్షిప్ తీసుకొని ముందుకు పోవాలా మరొక అవకాశం మీరు మాకు అనుగరించినారు ప్రభావా కిందరూ నీకు వన్నాం లర్పించుకున్నమేనా నీకే కృతజ్ఞతలు గొప్ప దేవా ఆర్థికంగా మేము అన్ని విషయాలు అడగాల ప్రభావా మాకు రాదు అని ప్రభావ సమస్తం ప్రభా మీ నేర్చుకోవాల ప్రవా ఇంగ్లీష్ నేర్చుకోవాలా తెలుగు హిందీ సమస్తం నేర్చుకోవాల ప్రభ అన్ని ప్రభావ మీరక మీ వాడుకోవాలా అవులు చేసిన ఆ రీతిగా ఆయన చేసిన కాబట్టి ఆ రీతి ధైర్యం చెప్పలేని ప్రభావా ఆయన గొప్పగా కూడా ఆ రీతిగా చేయాల ప్రభావా అనేకుల ప్రభావ మీ చెంతకు మేము ఆ సేద్యాన్ని మేము చేదపరచాలా ప్రావారే మాకు జ్ఞానం అని నడిపించండి మీ పర్లకు జ్ఞానం పతి దేన్ని మేము అభివృద్ధి పొందాలా ఈ విషయాలు తెలుసుకుని ప్రభావా జీవితాలు అవలంబించుకోవాలా కుటుంబం విషయంలో కూడా ప్రభావ మేము తక్కువకుండా ప్రభావ మీరు సాయపడండి కుటుంబాన్ని కూడా ప్రభావం గాలిలో పెట్టాలి ప్రభావ లీడర్షిప్ తీసుకొని వాళ్ళ ప్రభా మీ కంట్రోల్ మేము తీసుకొని రావాల ప్రభావాన్ని దశలో ప్రభావ మేము ఆ రీతి ఉండలేకపోతున్నారు కాబట్టి ప్రోగ్రామ్ మాకు సమస్యలు వస్తున్నాయి ప్రభావ ఈ రోజు మాకు కళ్ళు తెరిపించారు ఆత్మీయత లిప్పిన ప్రోగ్రా వందాలు తనండి నీకే వందాన్ని లభించుకోవడం అయినా వాటిని సంపూర్ణంగా ప్రోగ్రామ్ మీ కంట్రోల్ మేము తీసుకొని రావాలా లీడర్షిప్ లాగా మమ్మల్ని తయారు చేయండి అవకాశం మీరు మాకు ఇస్తున్నారు దాన్ని బట్టి మీ కొందరూ మీకు ఉపయోగించుకునే ప్రభావ మీ అర్థమై మేము కుటుంబాల పట్ల కూడా ప్రభావం ఒక దశలో ప్రభావం కఠినంగానే ఉండాలి ప్రభావ ఆ రీతి చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ప్రభావ ఇదైపోతుంది సరైన ఏ రీతి అనేది ప్రభుత్వం మీతో ఈ రోజు మాట్లాడిన ప్రభావ ఆ విషయంలో కూడా ప్రబం జాగ్రత్తగా ప్రేమతో ప్రవణ హెచ్చరించాలా వాళ్ళు మీ చెంత నడిపించాలి ప్రభావ ఎక్కడ కూడా ప్రభావం వృధా చేయకుండా డబ్బు విషయంలో కానీ ప్రభావ ఎక్కడైనా సరే ప్రభావ వృధా చేయకున్న సమస్తం ప్రభావ మీ మహిమ కొరకు మీ కొరకు మేము జీవించాలని సహాయపడండి గొప్ప దేవానికి వందని సహాయానికి కృతజ్ఞతలైనా ఈ వాక్యం ప్రకారం మేము మొదని మద్రపచుకుండా మేము దాని పట్ల మీ జీవించాలి ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుంచి అయినా మీరే మా సహాయకులు నడిపించి మీ మా ముందు మాకు నడిపించి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకోండి ప్రదర్శిస్తాను అందరూ మీరు ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతిలో నింపండి సేవ చేసిన ఫలపరితం డైచేయండి ప్రభావా ప్రతి ఒక్క లాగా తయారు కావాలా ఆయన ఇస్తా మేమే పరిష్కారంగా ఉండాలి ప్రభావా రీతిలో ప్రతి ఒక్కరికి ఎదగాల ప్రభావా ఏ రీతిగా మేము ముందుకెళ్ళాలా ప్రభావితం నడిపించింది సాయించండి పరిశుభ్రకు తండ మీకు వన్నాాలిసాయా చిన్నచేస్తానని ముట్టని ప్రభావా అందరికీ మంచి ఆర్గ్యం దేయించండి ఒక ప్రభావి మీ సముచితమైన జ్ఞానం చేతి ఇంకా నింపిన ప్రభావా అనేక మంది విషయాలు బయలుపరచండి గొప్ప దేవతను ఈరోజు ఎన్ని విషయాలు మాకు మార్మల్ మాకు బయలుపరుస్తున్నారని కనివినిగా ఇంకా కాలం మీద ధ్యానించిన కానీ ఆది కావాలంలో ప్రభావ ఆ పదేనా వచ్చిన ప్రభా ఆ రీతి ఎప్పుడు మేము చూడలేదు ప్రభావ ఎందుకంటే మేము తెలుగులోనే చదువుకోబోతున్నాం కానీ ప్రభావా అన్ని అన్ని విషయంలో ప్రభావ ఈ రోజు మేము చూపించాలి కాబట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలా ప్రభావానికి మేము పొందు పెట్టాల బ్రెయిన్తో మేము మాట్లాడాలి అంటే ఎక్కడైతే మా టాపిక్ ఉందో దాంతో మేము మాట్లాడాలని మేము మాతో మాట్లాడారు ప్రభావా చేసుకొని పోతున్నాం కానీ వాటిని ప్రాక్టీస్ చేస్తే అందుకే ఈ సమస్యలైనా కాబట్టి మా ఉద్యోగ స్థలమైన పని లేదా అన్నింటిలో విజయం పొందాలా ప్రభావా ఈ రోజు నుంచి రోషం కలిగి మీ కొడుకు జీవించే బెళ్ళగా తయారు చేయండి గొప్పది ఏమో మీ వాక్యమే మా ఆయుధం ప్రభావాయినా ఈ రోజు మా కళ్ళు కలిగించిన నేను మీకు అన్నా ఈ వాక్యం ప్రకారం మేము ముందుకెళ్ళాలి మేము అభివృద్ధి పొందాలి సమస్యలను మేనేజ్ చేసుకోవాలా ప్రభావా కయిని ప్రభావా మీ కృపల నుంచి వెళ్ళిపోయినాడు కానీ అభివృద్ధి పొందినట్టు ప్రభావా కానీ ప్రభావం మీ కృపలో ఉండి కూడా మీ అభివృద్ధి పొందలేకపోతుంటాయి మా బలీయత ప్రాబ్ం మీరు కాదనైనా అది మా తప్పు ప్రాబ్ ఎందుకంటే మీరు అన్ని చేసినారు ప్రభావ మీదే చేసుకోవటారన్నారు ప్రభావా మనం క్షమించినైనా కనికరించి మీకు రూప చూపించి ఒక ప్రభావ తిరిగి లేవన్నీ ప్రభావ మనం బలపచ్చి ఆ విషయాలు అనేక అభివృద్ధి పొంది బిడలగా మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవ నేను సేవా జీతంలో సాంఘిక జీతంలో సమస్తంలో ప్రభావ అభివృద్ధి తీసుకున్న వల్ల అనేకలకి అభివృద్ధి ఏ రీతికి ఉంటుంది అనేది మీరు చూపించాలి మనుషులకి అదే సేదపష్టమైనా కాబడడం అయినా ఆ రీతిలో మిమ్మల్ని నడిపించండి మీరే సాయకు నడిపించి ప్రతి చోట్టు మీకు సాక్షిని పెట్టి మా కుటుంబం చుట్టూ కూడా మీరు కంచి అయిన ప్రభావ అన్న కుటుంబ చుట్టూ కూడా మీ కంచి అయిన ప్రభావ మీ పర్వక జ్ఞాన చెంత నిమి ఇద్దరు పిల్లల భవిష్యత్తు దీవించండి పర్లో ఒక జ్ఞానం చెత్త నిస్తారు మంచి రిలేషన్ బలపచ్చండి ధ్యానారోగ్యం కొట్టి వేయడం ప్రభావా సంపూర్ణ స్వస్థ దయచే అన్నదము అనపజీలందరికీ సత్యంలోకి రావాలా మా కుటుంబాలు ఏపీక గ్రూప్ బ్రదర్ సిస్టర్స్ మా టీమ్ మెంబర్స్ అందరూ గ్రూప్ అందరూ ప్రభుత్వ సత్యంలోకి రావాలి కుటుంబాలు కూడా తీసుకొని మా చే పరిశీలిలో సహదాసులు ప్రభావా ఇంకా ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా మీరు బలపరించి సత్యం ప్రకటించి అనేకులు మంచి అంత కాలం బహు సమీపేందుకు ప్రభావ మీరు అక్కడ త్వరగేందు ప్రభావా సిద్ధపడాలా మా పనులు ముగించుకోవాలా ఇక సత్యం మీరు స్థిరపడి అనేకులు మీకు విస్తరించేయాలా అంటే సేవా జితులు మళ్ళీ సమస్త విషయాలు మేము లీడర్షిప్ తీసుకుంటున్నాం ఈరోజు ప్రభావ మీరే మా ఇచ్చినారు మేము సంపూర్ణ మేము నమ్ముతున్నాం ప్రభావామని స్వీకరిస్తున్నాము అనే గొప్ప దేవా మీరే ఆమోదించి నడిపించి ప్రతి చోట మీకు శాసన పెట్టుకోమని ప్రతి సమస్యకు మేము పరిష్కారం చూపించాలా మేమే జవాబుదారిగా ఉండాలా సమస్యకు పరిష్కరించాలా భయపడదలేదు ప్రభావ దిగులు సమస్త విషయంలో విజయం పొందాలా ఆ విజయం మీరు ఇచ్చిన ప్రభావా అమలు పంచుకోవాలన్నా మీరే నటించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకొని మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏసక్ క్రీస్తు పరిషత్ నామం ప్రారంభిస్తాం తండ్రి పరిశుద్ధ పరిశుద్ధ ద్వారా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్య ని వందనాలు ప్రభా తండ్రి నైనా నిక్య స్థుతుల స్తోత్రములు ప్రభా తండ్రి వాక్యం ద్వారా ప్రభా నీ ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా నైనా ఈ స్వరం మీ నేను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభ నాయన విన్న స్వరం ప్రభా హృదయంలో అది నాటబడినైనా బహుగా ఫలించాలా ప్రభా కాబట్టి ప్రవాణాయన మీరు మాట్లాడినారు ప్రభ ఏదైనా తోట ప్రభానైనా దాన్ని సేధ్యపరచటకు ప్రభ దాని మీద అధికారం ప్రభా నైనా మీరు నాయన తండ్రి ఆదాముకు అనుగ్రహించినారు ప్రభా కానీ అవి చూపించడం వల్ల ప్రభా నాయన ఆ అధికారాన్ని ప్రభ ఆదామ పోగొట్టుకున్నాడు ప్రభ కాబట్టి నాయన మేము నాయన తండ్రి ఆ అధికారం పొందుకొని నీ పట్ల విధేయత కలిగి ప్రభ మీరు ఏ రీతికైతే ప్రభానైనా పరొక రాజ్యంలో మీరు ప్రభుగా ఉన్నారో ఎట్లయితే పరలక రాజ్యం ఈ లోకంలో నాయన ఉండాలని మీరు ఆశించినారు ప్రభ దానిని నెరవేర్చేలాగిన ప్రభ నాయన మీరు మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ఎందుకంటే ప్రభ నాయనా తండ్రి ప్రభ ఈ రోజు ప్రభానైనా అనేకులను ప్రభా తండ్రి అనేక సంఘాలను ప్రభ నాయన వాటి మీద నాయన మేము లీడర్ గా నన్ను నిలబెట్టండి ప్రభ ఎందుకంటే ప్రభా అనేకులను ప్రభ నీ తట్టు తిప్పాలా ప్రభా ఎందుకంటే ఆ సేద్యం చేయాలా ఎందుకంటే నాయన మూడు బారిన జీవితాల లాగా ఎండిపోయిన నెలలాగానే ఉన్నారు ప్రభా కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘాలు దేవుని సంఘాలు అన్ని ప్రభ ఈ రోజు నాయన ఆ రీతిగానే ఉన్నాయి ప్రభా కాబట్టి ఆ సేద్యం నేను చేయాలా ప్రభా తండ్రి ప్రభ నాయన తండ్రి కాబట్టి దాని మీద అంతటి మీద మీరు నాయన అధికారం కావాలి అన్నారు ప్రభా కాబట్టి ఆ అధికారం నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభ మీరు చూపించినారు ప్రభా ఈ లోకంలో మీరు ప్రభుగా అని అన్నిటి గురించి మీరు నాయన తండ్రి సమస్తం అన్ని అధికారం ఇచ్చి వెళ్ళిపోయినారని మీరు మాట్లాడినారు ప్రభా కాబట్టి ఇంకా ఏ విషయంలో అవిధేయత పెట్టకుండా ప్రభా ఇంకా కష్టపడి పని చేయడమే మేము ఆరంభించి ముందుకు వెళ్ళిపోవాలా ప్రభా దానిని బట్టి మీరు నాయన మా కష్ట ఫలితమును బట్టి మీరు బహుగా దీవిస్తారని వాక్యం చూపించినారు ప్రభా కాబట్టి ప్రభా ఎవరు ఎంత సేద్యం చేస్తే అంతే ఫలం వస్తుందని కూడా చూపించినావు ప్రభా కాబట్టి ప్రయాసం మాలో ఉండాలా కష్టపడే తపన మాలో ఉండాలా ప్రభా మాలో ఉంటేనే మేము వెళ్తుంటే ప్రభా మీ సహాయంతో మేము బహుగా ముందుకు వెళ్ళగలం ప్రభా కాబట్టి ప్రభా నాయన అన్ని విషయాల్లో ప్రభా నాయన తండ్రి మీరు మమ్మల్ని ప్రభులాగానే పెట్టిండ్రు ప్రభా కాబట్టి సమస్తం అన్నిటి మీద ప్రభా కుటుంబం కానీ ఉద్యోగం కానీ ప్రభ సేవా జీవితం కానీ వ్యక్తిగతంగా కానీ ప్రభా ఏదైనా కానీ అన్నిటికీ మీరు మమ్మల్ని సెల్ఫ్ గవర్నెన్స్ లాగా పెట్టినారు ప్రభా తండ్రి మేమే అధికారులాగా మేమే నాయన రాజుల్లాగా ప్రభా కాబట్టి మేము పరిపాలించాలా ప్రభా అధికారం తీసుకొని కాబట్టి వాక్యంధారాన్ని మాట్లాడినా ప్రభా ఏ విషయంలో ప్రభా నైనా ఈరోజు నేను ఈ విషయంలో నాయన ఉన్నాను ప్రభా ఆయస్కరంగా ఉన్నాను ప్రభ ఈ వాక్యమే నన్ను శుద్ధీకరిస్తుంది ఈ వాక్యమే నాయన నన్ను ముందుకు నడిపిస్తుంది ప్రభా నాయన తండ్రి కాబట్టి ప్రభ మీరు చూపించినారు ప్రభ మీరు కలిగిన సంపూర్ణ పరిపూర్ణత మీలాగా అవ్వమని ప్రభా కాబట్టి ప్రభా నాయన తండ్రి ఆ రీతిగా మేము అవ్వాలా మీరు అందరిని ప్రవక్తలు గాను మీరు నియమించినారు ప్రభ సువార్థ పరి పరిచారకులు కాబట్టి వాటిలో మీరు మాకు ఏది అనుగ్రహించినారో ఆ పనిలో మేము నాయన తండ్రి మేము నీ చిత్తము నెరవేర్చిన ఆయన మేము సేద్యం చేయాలా ప్రభ కాబట్టి ప్రభ ఎక్కడ ఏ విషయంలో ప్రభ మేము అవిశ్వాసము అవిధేయత కనపరచకుండా నాయన మా స్వబుద్ధి మా జ్ఞానం వాడకుండా ప్రభానైనా మేము ముందుకెళ్తే ప్రభా నైనా మాతో పాటు ముందుండి నడిచే దేవుడు నీవే ప్రభా కాబట్టి ఏ సమస్యను చూసి ప్రభా తానికి దేన్ని చూసి పిరికితనం గాని అవిశ్వాసము గాని నైనా బలహీన పడకుండా ప్రభా నైనా ధైర్యంగా ముందుకు వెళ్తాం ప్రభా ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభా తేటగా మాకు చూపించినావు ప్రభా ఈ దినం నిజంగానే మీరు మా కళ్ళకి స్వస్థత అనుగ్రహించినారు ప్రభా మా చెవులకు కూడా స్వస్థత అనుగ్రహించినారు ప్రభా మా స్థితి ఏంది ఈ లోకంలో ఎలా మీరు మమ్మల్ని నిలబెట్టారో ప్రభా ఆయన మీరు మాకు స్పష్టంగా చూపించినారు ప్రభా చూపించినా కూడా మేము దాని ప్రకారంగా ముందుకు వెళ్ళకపోతే అది అవిధేయతనే ప్రభా అవిధిలో ఎవరు నీకు నచ్చిన వాళ్ళు కారు ప్రభా నేను సంతోషపరిచే వాళ్ళు కారు ప్రభ నేను సంతోషపరిచే వాళ్ళందరూ నీ పట్ల విధేయత కలిగిన వాళ్లే ప్రభా కాబట్టి మీరు చూపించినారు మాకు ఒక మార్గము త్రోవ ప్రభా మాకు ఉపదేశించినారు కాబట్టి ఆ మార్గంలో ఆ త్రోవలో మేము నడుచుకుని వెళ్లాలా ప్రభాయన కాబట్టి ఈ వాక్యం మేము జీవించాలా వాక్యం మేము ప్రకటించాలా అనేకులకి వాళ్ళ విధానం ఏందో కూడా మేము చూపించాలా ప్రభా కాబట్టి వాకిందారను ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినా ప్రభా గత కొన్ని దినాల నుంచి ప్రభానైనా మీరు అనేక విషయాలు ప్రభా మిల్కి సేదా క్రమం నాయన ప్రభాత అంటే సమర్థవంతమైన వాక్ కానీ ప్రభానైనా నాశనకరమైన ఏ వస్తువు గురించి ప్రభా అలాగే ప్రకటన గ్రంథంలో ప్రభ ఎన్నో విషయాలు ప్రభానైనా మీరు మాకు చూపిస్తున్నారు ప్రభానైనా మా పట్ల మీ ప్రణాళికా సంకల్పం ఏమిటో ప్రభానైనా మీరు అనిదినం మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభ కాబట్టి ప్రభ మీరు చూపించిన మార్గము త్రోవలో దాన్ని మేము ఆచరిస్తూ నడుచుకుంటూ మేము ముందుకు పోవాలా ప్రభ కాబట్టి మాకు నడిచే దేవుడు నీవే కాబట్టి ప్రభ కాబట్టి ఈ లోకంలో మేము నాయన అధికారులాగా ఒక ప్రభులాగా పెట్టిన ప్రభ నాయన కాబట్టి భూలోకం మొత్తం మేము ప్రభులాగా ఉండి ప్రభ ఈ లోకాన్ని ప్రభాయన మేము లీడర్లుగా ఉండి ఈ లోకాన్ని పరిపాలించాల ప్రభ ఈ రోజు దొంగలు నాయన ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు అబద్ధికులు నాయన మోసగాళ్ళు వాళ్ళు పరిపాలిస్తున్నారు ప్రభ ఈ రోజు వాళ్ళ పరిపాలన నుంచి ప్రభా మేము స్వాధీన పరుచుకోవాలా ప్రభ కాబట్టి మేము వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవాలా ప్రభ ఆ నా తండ్రి మీరేం నడిపించిన ఆయన మమ్మల్ని ముందుకు దీవించి ఆశీర్వదించండి ప్రభ మీరేమైనా మా ప్రయాణం అంతట్లో ప్రతి విషయంలో అన్నిట్లో మాకు తోడుగా ఉండి నైనా మీ చిత్తము మేము నెరవేర్చేలాగున ప్రభాయన ప్రతి విషయంలో ప్రభా నీ పట్ల విధేయత కలిగి ప్రభా నీ పట్ల నమ్మకం కనపరిచి విశ్వాసం కనపరిచి నైనా దానికి తగినట్లుగా మేము నడుచుకొని ముందుకు పోయి నైనా ఈ లోకంలో మేము బహుగా ఫలిస్తే నాయన మీరు మహిమ పరచబడతారు అప్పుడు మీ శిష్యులు అన్నావు కాబట్టి మేము మహిమ పరచబడినప్పుడే మేము శిష్యులం కాబట్టి ప్రభ మేము ఫలించి అభివృద్ధి పొంది ప్రభ ఈ లోకాన్ని సేద్యం చేసి ఆ సేద్యం చేసిన దాన్ని తిరిగి నీకు అప్పజెప్పాలా ప్రభ కాబట్టి మూడు పనులు చెప్పినావు ప్రభా నాయన నువ్వే ఇచ్చినావు తోటని సేధ్యపరచడానికి నువ్వే దానికి మమ్మల్ని అధికారులుగా ఒక నాయకుడిలాగా పెట్టినావు నాయకుడిగా పెట్టి దాన్ని తిరిగి మీకు అప్పచెప్పాలన్నావు ప్రభా కాబట్టి ప్రభా ఈ లోకమంతా సేద్యం చేసి ఒక నాయకంగా లీడర్షిప్ తీసుకొని కరెక్ట్ గా పర్వ నాయన మేము పాలన చేసి అది నీ చేతిలో అప్పజెప్పేలాగా ప్రభా నువ్వే నన్ను దీవించి ఆశీర్వదించి నిశ్చిత్త ప్రకారంగా నన్ను నడిపించి నేను ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ వాక్యందాలను మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు కృతజ్ఞతా స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆశ్రయించే బ్రదర్ తల్లి బ్రదర్ ఓకేనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి కేబీ పెంకు బ్రదర్ సిస్టర్కి ఎంత రాలే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ బంధువులకి అందరికీ సదాకాలం తోడైందని కాక ఆ మెయిన్ అన్నా